పరుశుదు మీకు అబ్రాహాఇస్ గొప్ప దేవ మీకే వదనాలు తండ్రి ప్రవ్వా ఈ గణ కాలం సురక్షితంగా కాపాడి మీ సన్నిధి నడిపించిన దాన్ని బట్టి మీకెంతో వదనాలు మిమ్మల్ని స్తించి గణపరిచే పిల్లగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రవ్వ మీ యొక్క వాక్యాన్ని విని మా జీవితాలను మార్చుకుని మీ కొరకు సజీవయాగంగా మా జీవితాలను సమర్పించుకొని జీవించడానికి మేము తిరిగి వచ్చినాం ప్రవ్వ ఓ ప్రభావ మమ్మల్ని స్వీకరించమని ప్రార్థిస్తున్నాం యథార్థతతో పరిశుభతతో ప్రవ్వాతులు కలిగి రీతికరమైన సేవ మేము చేయలాగా మా జీవిత కాలం మేము ఆ రీతిగా జీవించలాగిన సహపడమని ప్రార్థించినాం ఎటువంటి శ్రమలు ఎటువంటి కష్టాలు ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ప్రవ్వా దుష్టుడు మమ్మల్ని చల్లడానికి ప్రయత్నించినా ప్రవ్వా మేము మట్టుకోవడానికి దొరకడానికి వీల్లేదు ప్రవ్వా ఎట్టి పరిస్థితుల్లో ప్రవ్వ మేము చింతించడానికి వీల్లేదు దుఃఖపడడానికి వీల్లేదు ధైర్యంగా ప్రవ్వ మీ అందు నిరీక్షణ కలిగి ఓ ప్రవ్వాదలకుండా బెదలకుండా ముందుకు పోయే సేవకులుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క యుగ సమాప్తి చివరిలో ఉంటుండగా ప్రవ్వా ఓ రాజా మీ కొరకు మేము సాక్షులుగా జీవించలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని మీరు ఎక్కడ నడిపించాలనుకుంటున్నారో ప్రవ్వా మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాం మా తలంపులు కాదు నైనా మీ తలంపులకు మేము చోటు ఇవ్వాలా అటువంటి బిడగా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం సమస్త విధానంగా ప్రవ్వా మీకు అంగీకారంగా మేము జీవించలాగా మా యొక్క జీవిత నడవడిలో సాయపడి నడిపించమని ప్రార్థిస్తున్నాం మరోసారి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి వాక్యంతో మాతను మాట్లాడండి మా హృదయాలు సరిచేయండి ఓ ప్రభవ్వాక్యం సత్యాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించాలా సాక్ష్యం నిలబెట్టుకుని అదే ప్రకారంగా దాన్ని ప్రకటించాలా అటువంటి సేవ జీతం నడిపించి మీరు ఆశపరచుకోమని ఈ యొక్క ఆరాధనంతా మీరే ఆధిపత్యం వహించమని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించున్నాం తండ్రి కొంచెం ఆలస్యం అయిపోయింది కాబట్టి మనం డైరెక్ట్ వాక్యానికి వెళ్ళిపోదాం మొదటి కొరింతలు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇందులో కొన్ని వాక్యాలను మనం ధ్యానిస్తున్నాం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు బహు దీర్ఘంగా ఏం ధ్యానించాం ఎందుకంటే మనము హబక్కు గ్రంథంలోని వ్యాఖ్యలను కొన్ని నెలలు కొన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాం కాబట్టి హబక్కు గ్రంథము దేనికి సంబంధించిన విషయాన్ని కనీసము ఐదు వారాల నుంచి ధ్యానిస్తున్నాం ఆరో వారం కదా ఈరోజు ఇది ఏడో వారం అంటే ఆరో వారాలు అయిపోయింది ఇది ఏడో వారం ఈ రోజు జూన్ మూడవ తారీఖు రెండు వేల పద్నాలుగవ సంవత్సరం బెబిలోనియన్ గ్రెగోరియన్ క్యాలెండర్ అంటారు ఇప్పుడు మనం ఉంటున్నది కానీ దేవుని క్యాలెండర్ ప్రకారంగా ఎవరు తెలియదు ఈరోజు ఎవరి ఏదో ఏ దినమో కానీ బెబలోన్ నుంచి రోమియోలకు వచ్చింది రోమియోల నుంచి ప్రపంచానికి అంతా రుగబడింది అంటే నెబుకాలంలోనే రుగబడింది ఈ క్యాలెండర్ అందుకే ఇప్పుడు మనం ఉంటున్న క్యాలెండర్ కాలం ని గ్రెగోరియన్ క్యాలెండర్ అంటారు సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్ కూడా అంటారు కొంతకాలానికి ఏమైందంటే ఈ బెలోనియన్ గ్రెగోరియన్ క్యాలెండర్ ఆగిపోయింది జూలియస్ సీజర్ అనే రాజు క్రీస్తు పోకం ఉన్నవాడు ఆయన జూలియన్ క్యాలెండర్ కొత్తది పెట్టిండు దాంతో ఏమైందంటే బెబులోన్ బెబులోనియన్ క్యాలెండర్ ఆగిపోయింది కొత్త ఎప్పటి వరకు నడిపించిండంటే పదహారు వందల సంవత్సరాల వరకు జూలియన్ క్యాలెండర్ నడిచింది దాని తర్వాత గ్రెగరీ అనే వ్యక్తి వచ్చి ఆ క్యాలెండర్ లో పది రోజులు తేడా ఉందని చెప్పి ఇంకొక క్యాలెండర్ తయారు చేయించండి మళ్ళా బబులోని క్యాలెండర్ తీసుకొచ్చిండి నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏం తెలిసిందంటే బహులోకి సంబంధించిన విషయాలన్నీ తిరిగి వస్తున్నాయి బబులోనికి సంబంధించిన విషయాలన్నీ తిరిగి వస్తున్నాయి బబులోను కాలము బబులోను రాజు కాలము బబులోని జీవిత విధానాలు అవన్నీ తిరిగి వస్తున్నాయి అన్న విషయాన్ని కాబట్టి పదహారు సంవత్సరం నుంచి ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ స్టార్ట్ అయింది అంటే మన ముత్తాతలు అంటే కనీసం నాలుగు వందల సంవత్సరాల క్రితం వాళ్ళు పాటించిన క్యాలెండరు జూలియన్ క్యాలెండర్ కానీ మన సారీ మన ముత్తాతలు మన తాతలు అంటే రెండు మూడు తరాలు అనుకోండి వాళ్ళు వాళ్ళ కాలం నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా మనము గ్రెగోరియన్ క్యాలెండర్ పాటిస్తున్నాం గ్రెగోరియన్ క్యాలెండర్ బెబులో క్యాలెండర్ ఒకటే అన్నట్టు కాబట్టి ఈరోజు జూన్ మూడవ తారీఖు రెండు సంవత్సరం అంటే బెబులోనియన్ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఆ దినం కానీ ప్రవచనాలు ఎప్పుడు కూడా మనుషుల కల్పితాల చేత మనుషులు తయారు చేసిన క్యాలెండర్ ప్రకారంగా నెరవేరవు ఈ విషయం క్రైస్తవులు అర్థం చేసుకునే స్థితి ఉన్నారు కూడా ఏ బైబుల్ కాలేజీలో కూడా చెప్పలేని స్థితి కాబట్టి ఈ డేస్ ప్రకారంగా ప్రవచనాలు ఎప్పుడు మనము దృష్టి పెట్టుకోవద్దు దేవుని అందుకే కాలములు సమయంలో ఆయన ఆధీనంలో ఉన్నాయంటాడు చెడ్డ వారు ఆకాశం సూచనలు కనిపి కావాలని కోరుకుంటున్నారు కానీ మీకు ఏ సూచన కూడా ఇవ్వబడదు అన్నాడు అన్నాడు చెడ్డతరం వారు సూచనలు అడుగుతూ ఉంటారన్న విషయాన్ని కాబట్టి మనము వాటికి ప్రాధాన్యత ఇవ్వము ముఖ్యంగా క్యాలెండర్స్కి ప్రాధాన్యత ఇవ్వము సాధారణంగా మనకి జ్ఞాపకానికి ఇరవ రోజులు ఈరోజు ఏందంటే నేను జూన్ టూ అనుకుంటున్నాను అంటే మనకు కావాలని కాదు అది ఖచ్చితంగా దేవుని యొక్క విధానం మనము దినంలకు ప్రాధాన్యత ఇవ్వద్దు విషయం కాబట్టి ఈ దినం ముఖ్యమే ఈ దినం మంచిదే బైబుల్ అంతటా ఒకటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటారు దేవుడు ఏంటంటే ఈ రోజు చాలా మంచిది ఈ దినం మీరు తీర్మానించుకోండి నేడే అంటే కదా నేడే ఈరోజే రేపు నిన్న అనే విషయాలు ఈ రోజే ఈ రోజే ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయం కాబట్టి మనము ఈ ప్రవాసాలకు సంబంధించిన పుస్తకాలు ధ్యానిస్తున్నప్పుడు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం క్యాలెండర్ ని చేసుకుంటున్నాం కానీ దానికి ప్రాధాన్యత ఇస్తలేము ఈ రోజు మనం ఉంటున్నాం కాబట్టి ఆ కెలెండర్ డేట్స్ చూస్తున్నాం రికార్డింగ్ అవుతుంది కాబట్టి అందులో పలాని డేట్స్ పలాని కాలం పలాని మెసేజ్ రికార్డ్ అయింది దానికి ఒక ఇండికేషన్ లాగా దాన్ని పెట్టుకుంటున్నాం అంతేగాని దానికి ఎప్పుడు మనం ప్రాధాన్యత ఇవ్వమన్న విషయం సరే కొరంతుల రాష్ట్ర పత్రికలో మొదటి పత్రిక పదవాద్యంలో కొన్ని వ్యాఖ్యలను జ్ఞానిస్తేపుడు హబకు గ్రంథానికి ఏరీతిగా ఇది వర్తిస్తుందన్న విషయము మీరు జాగ్రత్తగా చూసుకోవాలా ఎందుకంటే కొరింతలు రాష్ట్ర పత్రిక మొదటి పత్రిక ముఖ్యంగా పదవాద్యంలో పౌలు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు పాత నిబంధన కాలంలో దేవుని బిడ్డలు ఎట్లా జీవించిన కొత్త నిబంధన కాలంలో కూడా అట్లనే జీవించబోతున్నారు అన్న హెచ్చరికని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క అధ్యాయంలోని వాఖ్యలను ధ్యానించకముందు ఇది మీరు ఉపద్ఘాతంగా చూసుకుంటే ఇంకా బాగా అర్థమైతుంది పదవ అధ్యాయం చూడండి సహోదరులారా ఈ సంగతి మీకు తెలియక ఉండటం నాకు ఇష్టం లేదు ఏదా సంగతి మీకు ఆల్రెడీ తెలిసి సంగతి కానీ ఎందుకు మీరు తెలియని వారులాగున్నారు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసినా చూడండి అది ఏమనగా మన పితరులు అంటే వాళ్ళు మన పితరుల గురించి తెలియదు వాళ్ళకి ఖచ్చితంగా వారి పితరుల గురించి వాళ్ళకి తెలుసు అయినా కాని ఎందుకు ఈ సంగతి వాళ్ళకి తెలియకుండడం ఆయనకు ఇష్టం లేదంటున్నాడు చూడండి అది ఏదనగా మన పితరులు మేఘము క్రింద ఉండిరి బాగా అర్థం చేసుకోండి మేఘము ఆత్మీయ దృష్టితో చూస్తే చిహ్న పరంగా మేఘము అనేది దేవుని మహిమకు సాదృశ్యం ఎప్పుడైనా గాని ఎప్పటికైనా గాని పాత నిబంధన కాలమే గాని క్రొత్త నిబంధన కాలం గాని సలోమోను రాజు ఆ మందిరాన్ని నిర్మించినప్పుడు దేవుని యొక్క మహిమ దిగొచ్చింది అది మేఘం వల్లే కమ్మను అని ఉంది వాక్యం కాబట్టి మేఘ స్తంభము ఎక్కడ చూసినా గానీ ప్రాణంగందలు కూడా మేఘము కనిపిస్తూ ఉంటది ఆ యొక్క యోహాను భక్తునికి కాబట్టి మేఘము ఎప్పుడు దేవుని మహిమకు సాదృశ్యం అదే రీతిగా చూడండి బాగా అర్థం చేసుకోండి పాతవి పాతవి అంటే ఖచ్చితంగా నిజమైన మేఘం పాతవి గతించిన సమస్తం కృతమైన అంటే మేఘము ఆత్మీయంగా అయిపోతుంది క్రొత్త నిబంధన విధానం అంటే మన ప్రభు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయినాక సమస్తము క్రొత్తమైనవి అన్నప్పుడు ఏంటంటే ఆయన మరణం ద్వారా పాతవి కృతమైనవి పాతవి శరీరమైనవి ప్రకృతి సహజంగా ప్రకృతి పరంగా దృష్టాంతములుగా ఉండేవి ఆత్మీయంగా అయిపోయినాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నావు కాబట్టి నువ్వు పాత కాలంలో చూస్తున్న మేఘము కృత నిబంధన ఆత్మీయంగా అవుతుంది కానీ నీ బలమైతే ఏంటంటే ఇంకా ప్రకృతి సహజంగానే దాన్ని చూడాలనుకుంటున్నావు ఆ రీతిగా చూడడం వలన కృత్ర నిబంధన వాక్యాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవాలి స్థితిలో ఉన్నావు కాబట్టి మేఘము క్రింద నడిచరి అన్నప్పుడు బాగా అర్థం చేసుకోవాలా ఆయన మహిమలో వారు ఉన్నారు ఎప్పుడుంటాం తెలుసా మనం ఆయన మహిమలో రక్షణ అనుభవంలో ఉన్నప్పుడే నీ జీవిత కాలము నువ్వు రక్షణ అనుభవంలో ఉన్నంత వరకు ఆయన మహిమలను ఉండగలవు ఎప్పుడు నువ్వు ఆయన రక్షణకి బయటకెళ్ళిపోతావు ఆయన వాక్యాన్ని తిరస్కరించినప్పుడే వారందరూ సముద్రంలో నడిచిపోయి సరే ఉపవన రీతిగా అది బాప్తిజ్మానికి సాదృశ్యం అన్న అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి అందరూ మోషన్ బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిమము పొందిరి అందరూ ఆత్మసంబంధమైన ఒకే ఆహారం భుజించిరి అసలు వాళ్ళు తిన్నది మన్నా కదా వాళ్ళు తిన్నది మన్నా అయితే ఇక్కడ పౌరులు దాన్ని ఎందుకు ఆత్మ సంబంధమైన ఆహారం అంటే మన్నా ఆత్మీయమైనది శారీరకమైనది కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇంకో చూడండి అరీ కిందికి వెళ్తున్నప్పుడు అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం పానము చేసిరి ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి అంటే ఆ నీళ్లు కూడా ఆత్మీయమైన విషయం ఆత్మీయమైనవి అని జ్ఞాపకం చేస్తుండడు పాత కాలంలో కూడా అవి ఆత్మీయమైనవే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు చూడండి మరి మరి ఆ బండ క్రీస్తే అంటే అది నిజమైన బండ అది శారీరకమైన బండ కాదు అది క్రీస్తు అనబడిన బండ అని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ బండనే క్రీస్తు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అయితే ఐదవ వర్షం నుంచి చాలా ప్రాముఖ్యమైన వాక్యాలు మనం జ్ఞానించాల అయితే వారిలో ఎక్కువ మంది కొంతమంది కాదు ఎక్కువ మంది అంటే చాలా లెక్కకు లెక్కకు మించిన వారు అన్నట్టు వాళ్ళలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయి ఆయన మహిమలో ఆయన ఆత్మలో బాప్తి అనుభవంలో ఆత్మీయ ఆహారం పొందుకొని అన్ని విషయాలుగా ఆయనకు అంగీకారంగా జీవించిన వారు చివరికి దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి ఇది చాలా కష్టకరమే నీకు అన్ని తెలిసి కూడా దేవునికి ఎందుకు ఇష్టగా ఉండలేకపోతున్నావు అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరికగా మనకి చెప్పబడుతుంది వాక్యం క్రైస్తవ జీవితం కూడా అదే రీతిగా ఉంది ఇందాక బ్రదర్ కూడా జ్ఞాపకం చేసి ఎప్పుడు మనకి ఇది ఆత్మీయ ఒక విధానం చూపిస్తుంటాడు దేవుడు ఎంతమంది ఇక్కడ వచ్చి వాక్యం చెప్తున్నా అన్ని అతికినట్లే కనిపిస్తూ అది దేవుని విధానం అన్న విషయం మనం గ్రహించాల యాక్సిడెంట్ గా ఎప్పుడు జరగవు ఇవన్నీ దేవుని చిత్తానుసారంగానే నెరవేరుతుంటాయి అన్న విషయాన్ని మనం మరీ అర్థం చేసుకోవాలా అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయేది కనుక అరణ్యంలో సంహరింపబడిది ఇది దేవుని విధానం నువ్వు ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోతే నువ్వు ఆయనకి ఇష్టలుగా జీవించలేకపోతే నువ్వు ఖచ్చితంగా ఖచ్చితంగా సంహరింపబడతావు అంటే ఆయన శిక్షకు పాత్రడువు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తావు కాబట్టి మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలా అన్న విషయాన్ని నువ్వు కూడా ఆయన ఆయనకి మనం ఇష్టలుగా ఉండాలా మనకు కూడా ఆయన ఇష్టంగా ఉండాలా ఇది విధానం నీకు నువ్వు ఆయనకు ఎప్పుడు ఇష్టడు ఉండగలవు ఇందాక అధ్యక్ష చెప్పినట్లు ఆయన వాక్యానికి కట్టుబడి జీవించినప్పుడే ఆయనకి నువ్వు ఇష్టంగా ఉండగలవు నీకు వాక్యం పట్ల ఆసక్తి ఉంటేనే ఆయన నీకు ఇష్టడుగా ఉండగలడు నువ్వు ఆయనకు ఇష్టడుగా ఉండగలవు అంటే ఏంటంటే ఆయన చెప్పిన ప్రతి వాక్యం నువ్వు పాటించాల జీవితంలో కాబట్టి ఇది లోకము క్రైస్తవ జీవితము అరణ్య మార్గం ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఇది అరణ్య మార్గం ఈ లోకం మనది కాదు మనతో ఏది రాదు అన్న విషయం కూడా మీకు తెలుసు కాబట్టి మనం ఉంటుంది అరణ్య మార్గం కాబట్టి ఈ అరణ్య మార్గంలోనూ దేవునికి ఇష్టంగా ఉండలేకపోతే నీ జీవితం ముగించుకుంటావు వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకూడనట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి వారు దేవునికి దేవుని విషయాల పట్ల ఎంతో ఆసక్తి కలిగినవారు నిష్ట దేవుని వాక్యం ఎంతో ఆసక్తి కలిగిన వారు కానీ వారు దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయినారు చివరి వరకు అదే రీతిగా వారు చెడ్డ వాటిని ఆశించి ఈ లోకం అంతా చెడ్డది ఇవన్నీ దుర్దినములు కదా అంటే చెడ్డ దినములు దుర్దినములు అంటే చెడ్డ దినములు ఈ లోకంలో ఉన్నది చెడ్డది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకెళ్ళాలి ఎరుకో పఠనంతో సాదృశ్యం ఈ లోకం నువ్వు ఎరుకోని జయించినాక ఎరుకోలో ఉన్న వస్తువులను ఎప్పుడు ఆశ ఎందుకంటే అది శటితమైందన్న విషయం కాబట్టి ఇది చెడ్డది ఈ లోకం అంతా చెడ్డది కాబట్టి దీంట్లో నువ్వు ఏది ఆశించినా గానీ నువ్వు ఆయనకి ఇష్టంగా ఉండలేవు కాబట్టి ఏం జరుగుతుంది వారు చెడ్డవాటిని ఆశించకుండా సరే వారు ఆశించిన ప్రకారం మీరు ఆశించకుండా ఈ సంగతులు మీకు దృష్టాంతాలుగా రాయబడ్డాయి ఏదా సంగతులు ఇప్పుడు చూడండి ఇస్రాయల్ చెడ్డవాటిని ఆశించిరి కాబట్టి ఆత్మీయంగా నువ్వు ఇస్రాయల్ పదలు దేవుడు నిన్ను ఆత్మీయ ఇస్రాయల్ గా రక్షణ పొందిన నిన్ను అంతరంగమందు మందు యూధంగా మార్చుకున్నాడు దేవుని ఇస్రాయల్ నిన్ను మార్చుకున్నాడు దేవుని ప్రజగా నిన్ను మార్చుకున్నాడు కాబట్టి నీకు ఈ సంగతులు దృష్టాంతులుగా రాయబడుతున్నాయి ఏందవి చూడండి మొదటిది జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అంటే దేవుని బిడ్డలు ఏ రీతిగా జీవిస్తున్నారు ఇక మీదట అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు ఏరీతిగా తినడము త్రాగడము ముస్లమం ముచ్చట్లు కూర్చుండడం అంటే కూర్చడము దాని తర్వాత ఆడడము అంటే ఏమంటారు అంటే ఎంటర్టైన్మెంట్ ఏమంటారు తెలుగులో ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళకి ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉండాలా ఆనందం ఉండాలా ఎప్పుడు ఎంజాయ్ చేయాలా లోకం ఎప్పుడు సంపాదించుకోవాలా ఎప్పుడు తినాలా తాగాల సుఖించాలా అది విధానం అన్నమాట అటువంటి జీవితం వీళ్ళకి అవసరం అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులయుండకుడి కాబట్టి విగ్రహారాధన దేనికి సాదృశ్యం తినుటకు త్రాగుటకు కూర్చుడుటకు దాని తర్వాత ఆడుటకు ఇవి నాలుగు విధానాలు తినడము త్రగడము టైం పాస్ చేయడము ఒకిరి చేస్తా ఆడడం చిల్లరి మాట టైం పాస్ చేయడం ఈ లోకం ఆనందించడం నువ్వు నిజంగా దేవుని బిడవైతే నీలో ఇవి ఉండద్దు అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు అని వ్రాయబడినట్లు వారిలో కొందరి మీరు విగ్రహారధకులై యుండకుడి కాబట్టి విగ్రహారాధన అనేది ఆత్మీయంగా అయిపోయింది ఇప్పుడు పాత నిబంధన కాలంలో నిజంగా విగ్రహాలు పెట్టుకున్నారు కానీ ఇక్కడ విగ్రహారధన దేనికి సాదృశ్యం అంట తినుటకు త్రాగుటకు కూర్చుంటటకు ఆడుటకు ఇవన్నీ విగ్రహారధల ఆరాధన అంటే ఆత్మీయంగా అయితే విగ్రహారాధన రెండో వచ్చాడు మరియు వారి వల్లి మనము వ్యభిచరింపకయుందము వారిలో కొందరు వ్యభిచరించి అందున ఒక్కదిన మందే ఇరవది మంది కూలిరి అంతేనా ఇరవది మంది కూలిరి అంటే చాలా పెద్ద సంఖ్య సరే వ్యభిచ్చరము అనేది సరే విగ్రహారాధన వ్యభిచరం రెండు విషయాలు జ్ఞాపకం చేసిండు ప్రభు మనకి జ్ఞాపకం చేసిండు పాత నిబంధన విధానం ప్రకారంగా మోసె రచించిన విధానంగా ఏంటంటే వ్యభిచరింపకుడి అన్నాడు కరెక్టే పది ఆగిలలో కాని మన ప్రభు మోష కంటే శ్రేష్ఠుడు ఆయన పది ఆగిలని ఎంత సంపూర్ణంగా ఉన్నత స్థితికి లేవనెత్తండి అంటే ఒక స్త్రీని మోహపు చూపు చూడడము నీ హృదయ ముందుగానే వ్యభిచరించినట్లు అని హెచ్చరించి అంటే మోసే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని హైయెస్ట్ ప్లేన్ లో హైయెస్ట్ పొజిషన్ లో మన ప్రభు చూపిస్తున్నాడు అంటే మోస కంటే గొప్పవాడు మోస కంటే ఉన్నతుడు శ్రేష్ఠుడు కాబట్టి ఈయన చెప్పే వాక్యము సంపూర్తి చేయబడింది కృత వస్తే అది సంపూర్తి చేయబడుతుంది అందుకే చూడండి వ్యభిచారం అనేది సరే క్రైస్తవ జీవితంలో మీకు శారీరకంగా వ్యభిచారం కనిపించకపోవచ్చు కానీ అనేక ప్రాంతాలలో మనకు కనిపిస్తుంటాయి మనకు చూపిస్తుంటాడు దేవుడు ఎందుకంటే అది హెచ్చరికలాగా మనకు చూపిస్తున్నాడు కానీ మోహపు చూపు నుంచి ఎట్లా తప్పించుకోగలవు నువ్వు చాలా మంది అంటారు మన బాడీ దేవుడు నిర్మించిన విధానం ఆ రీతి ఉంది ఇందులో అంతా గ్లాండ్స్ ఉంటాయి కదా బాడీలో గ్లాండ్స్ ఉంటాయి థైరాయిడ్ గ్లాండ్ రకరకాల హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఒక ఒక ఫాస్టర్ చెప్తుంటే నేను విన్నా ఆ హార్మోన్స్ రిలీజ్ కావడం వలన మనకి అడ్రినలిన్ అడ్రనిల్ అనేది ఒక హార్మోన్ అది రిలీజ్ కావడం వలన మనలో ఎక్కడ లేని ఉత్తేజం వస్తుంటుంది కాబట్టి అటువంటి తలంపులు వస్తా ఉంటాయి కాబట్టి అది దాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోగలం అది లోపల ఉంది కదా అని హెచ్చరిస్తున్నాడు కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభు నమ్ముకుంటావో నీ యొక్క శర్రాన్ని నువ్వు లోపరుచుకోవాలా అది విధానం నీ శరీరంలో పాపం నువ్వు అని చెప్పడం లేదా లేదా కాబట్టి ఏ రీతిగా నువ్వు కంట్రోల్ చేసుకోవాలా వాటిని నువ్వు కంట్రోల్ చేసుకోవాలా దాన్ని దిగమింగుకోవాలా అందుకే ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఈ వాక్యం హెచ్చరిస్తుంది కాబట్టి మోహపు చూపు నీకైన ఇమ్మీడియట్లీ నువ్వు ప్రభుని అడగల ప్రవ్వా నన్ను నన్ను కాపాడు ప్రవ్వా నేను సమర్పించుకుంటాను ప్రవ్వా మోహపు నుంచి నన్ను కాపాడు ప్రవ్వా అని ప్రార్థన చేసి సాయం చేయడా ఖచ్చితంగా సాయం చేస్తాడు ప్రవ్వా బలహీనత చాలా ఉంది ప్రవ్వా నువ్వే నువ్వే బలవంతుడివి నాకు బలం దయచే ప్రవ్వా నేను ఈ యొక్క మీద విజయం పొందాల మీరు ఏ రీతి పాపం జయించినో నేను కూడా జయించాలి ప్రవ్వా నేను మోసపోకుండా నేను పాపం చేయకుండా నన్ను కాపాడు ప్రవ్వా అంటే ఆయన కాపాడా ఆ చిన్న ప్రార్థన రాదా ఇందాక ఆ ప్రజలు చెప్పినట్లు మెలకువతో ప్రార్థన చేయడము చాలా ప్రాముఖ్యమైన బుద్ధి కన్యకలు ఎందుకు ఆయన రాకడాన్ని గుర్తించలేకపోయినారంటే వాళ్ళు మేలకువలేరు నిద్రించేది వాళ్ళు బుద్ధి కన్యకలు మేల్కోగలిగినారు కాబట్టి మేలుకోవడం అనేది చాలా ప్రాధాన్యమైనది మన జీవితంలో ప్రతి క్షణం మనం మేల్కోవాలి ఎందుకంటే ఎప్పుడైతే అబద్ధ బోధ నిద్రపోతావు నువ్వు అబద్ధ బోధని గ్రహించినప్పుడు మేల్కుంటావు మేల్కున్నప్పుడు దాన్ని విడిచిపెట్టి ముందుకు వెళ్తా ఉంటావు బుద్ధిగల కనేకలు చేసిన విధానం ఏంది వాళ్ళ దివిటీ చక్కపరచుకున్నారు దివిటి అంటే దేవుని వాక్యం దేవుని వాక్యాన్ని సరి చేసుకున్నారు అబద్ధ వాక్యాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని సరి సరైన వాక్యాన్ని స్వీకరించినారు వాళ్ళు అందులో సత్యాన్ని గ్రహించగలిగినారు కాబట్టి దేవుని యొక్క ఆత్మ గొడవలకి సహాయపడి నీ వాక్యం ఎప్పుడు వెలుగుతుంది తెలుసా దేవుని యొక్క ఆత్మ ఉంటేనే ఆత్మ ఎందుకు అనుగ్రహించబడింది పరిశుద్ధ ఆత్మ ఇచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాడు కాబట్టి సర్వసత్యంలోనికి పోవాలంటే మీరు ఆయన ఆత్మకు చోటు ఇవ్వాల అది విధానం కాబట్టి రెండవ విధానం ఏంది విభిచరించద్దు క్రైస్తవ సంఘం నాకు ఒక బ్రదర్ చెప్తున్నాడు హైదరాబాద్లో ఒక చర్చ్కి వెళ్ళిండట అక్కడ ఒక త్రీ టైమ్స్ ఏమో వర్షిప్ అవుతుందంట మార్నింగ్ సిక్స్ ఓ దాని తర్వాత టెన్ ఓ దాని తర్వాత టూ ఓ క్లాక్ ఏమో అది అంత ఇంగ్లీష్ సర్వీస్ నడుస్తుంది హైదరాబాద్లో ఉన్న ధనికులలో అతి ధనికులు అంట వీరు ఆడి ఈ మెర్సిడీస్ వెంజ్ ఇటువంటి కార్లే ఉంటాయంట చర్చిలో ఇంకంతకంటే ధనికులు హైదరాబాద్ లో ఇంకా ఎవరు లేరంట అటువంటి ధనికులైన క్రైస్తవులు వాళ్ళు ఆ సంఘంలో నేను సంఘం పేరు చెప్తాను నీకు నేను ప్రతి యవనస్తుడు యవనస్తురాలు కార్లనే వస్తారంట భార్య ఇద్దరు కార్లు వస్తారంట అంటే రెండు సెపరేట్ కార్లలో వస్తారంట భార్య ఒక కార్లో రావచ్చు కదా కార్లల్లో కొనడము తప్పు అది దేవుడు ఇస్తాడు దేవుడు ఆశ్రయిస్తాడనే నీకు అవి ఆయన ఆశీర్వదం ఉంటేనే నీ జీవితంలో ఆ మెటీరియల్ బెనిఫిట్స్ వస్తాయి కానీ కారు అనేది ఆశీర్వాదం కానే కాదు ఆయన ఆశీర్వదం ఇస్తేనే నీకు అవన్నీ వస్తాయి కానీ అవన్నీ వచ్చినాక నీ జీవిత విధానం ఎట్టుంటది అనేది నువ్వు ఆ బ్రదర్ చెప్తుండటంట ఈయనకి నాకు సంబంధం దూరకు సంబంధము ఈయన తను మీరు మీ పిల్లలకి ఏ ఎక్కడి నుంచైనా పెళ్లి చేసుకోవడానికి సంబంధాలు చూసుకోవచ్చు కానీ ఈ చర్చలో చూసుకోవద్దు అని అనట్టు బాహటంగా ఎందుకు ఎందుకు ఇక్కడ అంత మంచి అంత భక్తి ఉంది అంత పాటలు బాగుంది కదా అంత హంగామా చాలా మంచిగుంది కదా అంటే నేను చెప్తున్నా కదా స్ట్రైట్ మీకు ఇక్కడ ప్రతి యవనస్తుడు ప్రతి యవనస్తురాలు ఈ చర్చిలో కనీసం ఒక మూడు నాలుగు వేల మంది ఉంటారట చర్చిలో ఒక వర్షిప్ లో ఒక సర్వీస్ లో అంటే దగ్గర దగ్గర పది పదిహేను మంది ఆదివారం పూట దేవుని స్థుతిస్తున్నారు ఆ సంఘంలో ఆయన చెప్తున్నాడు ఈ చర్చి ప్రతి యవనస్తుడు ప్రతి యవనస్త్రాలు ఆల్రెడీ డివోర్స్డ్ కానీ దేవుని స్థుతిస్తున్నారు ఘనపరుస్తున్నారు కానీ బైబిల్ లేదు డివర్స్ బైబిల్ డివర్స్ లేదు వేరే మతాలలో డివర్స్ ఉంది బైబిల్లో లేదు మొదటి నుంచి ఏ రీతిగా ఉండే అప్పుడు మళ్ళీ మోసే ఎందుకు పరిత్యాగ పత్రిక రాయమన్నాడు అని హెచ్చరి అని దేవుని ప్రభుని శోధించడానికి వచ్చినారు శాస్త్రులు పరిచయాలు అప్పుడు ప్రభు ఏమన్నాడు మీ హృదయ కాటినియాన్ని బట్టి అతను రాసిండు కానీ మొదటి నుంచి ఆ రీతిగా లేదు అన్నాడు కాబట్టి డైవోర్స్ అనే కాన్సెప్ట్ లేదు బైబిల్లో ఎందుకంటే అది పాపంతో కూడింది మీరు ఆల్రెడీ ఉడంబడిక చేసిన వారు వివాహ సమయంలో వాగ్దానం చేసిన వారు నిన్ను ఎండవని విడవననేసి వాగ్దానాలు చేస్తారు అది సినిమా డైలాగేం కాదు బైబుల్ డైలాగే అది బైబుల్కి వెళ్ళి చూపించిన కలిమిలోను లేమిలోను దుఃఖంలోను బాధలోను రోగంలోను అన్నిట్లోనూ నేను నిన్ను ప్రేమిస్తాను నిన్ను విడిచిపెట్టను చావే మనల్ని విడదీయాలా అని వాగ్దానం చేస్తారు కదా కానీ డైవోర్స్ అంటే అర్థమేంది నువ్వు వాగ్దానాన్ని ఉల్లంఘించినట్లు అంటే పాపం చేసినట్లు ఆజ్ఞని అతిక్రమించినట్లు కాబట్టి ఆజ్ఞ అతిక్రమే పాపం కాబట్టి క్రైస్తవ జీవితంలో పాపం భయంకరంగా నేను ఒకప్పుడు అనుకున్నాను ఫారిన్ కంట్రీస్ లో ప్రతి ఒక్కడు వెస్టర్న్ కంట్రీ పర్టిక్యులర్ అమెరికన్ అట్లాంటి కల్చర్స్ అంబై ఐదు శాతము క్రైస్తవులు కనీసం నాలుగైదు సార్లు ఆల్రెడీ మ్యారీడ్ అంటారు యావరేజ్ గా ఫోర్ టైమ్స్ మ్యారీడ్ అంటారు అంటే ఫోర్ టైమ్స్ భర్తలని భర్ని విడిచిపెట్టిన వాళ్ళు ఆయన పిల్లలు ఆమె పిల్లలు కలిసి వారి పిల్లలతో కొట్లాడినారట అది ఒక సామెత అక్కడ అంటే నిజంగా జరిగే సామెత ఆయన పిల్లలు ఆమె పిల్లలు వారి ఇద్దరు పిల్లలతో కలిసి కొట్లాడుకున్నారట మీకు అర్థమవుతుంది అని చెప్పేది అంటే అట్లా పరిస్థితి తండ్రి పిల్లలు భార్య పిల్లలు అంటే తల్లి పిల్లలు కలిసి భార్య పిల్లలతో కొట్లాడతారట అంటే అట్లాంటి మూడు రకాల తెగలు అక్కడ జమైపోతాయి ఒక కుటుంబంలో అంత బాబేలు గలిబిలీలా కనిపిస్తాయి ఆ కుటుంబాలు సరే వాటి గురించి నేనేమి తీర్పు తీస్తాను ఏంటని క్రైస్తవ జీవితం ప్రపంచమంతా అట్లుంది సరే మన దేశంలో చాలా పరిశుద్ధంగా ఉంటాడు అని అనుకుంటే మన దేశంలో ఇంకా విచ్చలవిడిగా జీవిస్తున్నారు క్రైస్తవ సంఘాలు అంతా భయంకరంగా నాకు దేవుడు ఇవన్నీ చూపించిండు ఒకప్పుడు ఈ రీతిగా జరగబోతుంది ప్రపంచంలో ఎందుకు చూపించింది ఇక్కడ నుంచి చూపిస్తుంది నాకేం దర్శ రీతిగా ఎప్పుడు మాట్లాడే దేవుడు బైబిల్కి వెళ్ళి చూపిస్తుంది వాక్యం కాబట్టి వ్యభిచారము దేనికి సంబంధించింది చూడండి నువ్వు డివోర్స్ ఇచ్చినాక నువ్వు నీ యొక్క ఒడంబడిక పడిన నువ్వు విడదీస్తున్నావు అంటే నువ్వు నీ యొక్క ప్రమాణాన్ని నువ్వు వెనక తీసుకుంటున్నావు అది పాపమే ఖచ్చితంగా పాపమే కాబట్టి నువ్వు ఇంకొక స్త్రీ పోయి వివాహం చేసుకోవడం అది చాలా తప్పు అన్న విషయము పావులు మనకి ఎన్నిసార్లు చూపించండి వాక్యాలు పవలే కాదు మన ప్రభు కూడా దాన్ని హెచ్చరిక లాగా చూపించండి కాబట్టి వ్యభిచారం అనేది చాలా భయంకరమైన పాపము క్రైస్తవ జీవితాన్ని విశాచిలాగా పట్టింది ఈరోజు మరియు వారి వల్లే యుందము వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దిన మందే మంది కూలిరి ఇది రెండో గుంపు మూడో జడ్ మనము ప్రభును శోధింపక యుద్ధము మనం ప్రభుని శోధించొద్దు వారిలో కొందరు శోధించి సర్పముల నశించిరి ఇది మూడవ గుంపు వారిలో కొందరు శోధించి సర్పముల వల్ల నశించిరి కాబట్టి సర్పములు రెడీగా ఉంటాయి సరే మీకు సర్పములు అంటే మీకు చాలా బాగా అర్థమైపోతుంది ఎందుకంటే కొన్ని సంవత్సరాల మనం ఈ వాక్యాలు ధ్యానిస్తున్నాం కాబట్టి మీకు అక్క ఆత్మీయ వేదన తెలిసిపోతుంది సర్పములు దేనికి సాదృశ్యం అనేది సరే దాని తర్వాత గుంపు మీరు సనుగకుడి వారిలో కొందరు సనికి సంహారకుని చేత నశించిరి సరే ఎవరైతే సనుగుతారో సరే ఇవన్నీ విషయాలు నేను అంత దీర్ఘంగా మీరు నేను చూపించాను ఎందుకంటే మన వాక్యం హాబకు గ్రంథం సంబంధించింది కానీ సనగణం అనేది పోయినవరం అటుపోయినవరం నేను మీకు చూపించిన మత్యసువార్త ఇరవై అధ్యాయం కదా మతవార్త ఇరవై అధ్యాయంలో మనం ఆ ఉపమానం చూపించినా కదా ఒక గొప్ప ఇంటి తన తోట పని కొరకు అనేక మందిని పనివారిని కుదుర్చుకున్నారు కదా పనిలో ఆ ఉపమానం సంబంధించిన విషయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన వాళ్ళు గొనిగి ఆయన మీద సనిగి మాకు ఎక్కువ డబ్బులు వస్తాయనుకున్నారు కానీ వాళ్ళకి సమానంగా ఇచ్చింది దేవుడు సాయంత్రం పనిచే ఒక గంట సేపు పనిచేసిన వారికి ఉదయం నుంచి సాయంత్రం పనిచేసిన వారికి ఒకటే రకంగా ఆయన జీతం మనం చూస్తున్నాం కానీ వారు శారీరకమైన సేవకులన్న విషయాన్ని అక్కడ హెచ్చరించిన దేవుడు కాబట్టి మనం సనగడ సనగకూడదు అన్న విషయాన్ని అక్కడ హెచ్చరిస్తున్నాడు ఎందుకంటే నువ్వు సనగితే దేవుడు నిన్ను సంహారకునికి అప్పగిస్తాడు అది విధానం తన బిడ్డల్ని ఎందుకు దుష్టికి అప్పగిస్తాడన్న విషయము క్రైస్తవ జీవితంలో అర్థం అని స్థితులు ఉన్న ఈరోజు కానీ దేవుడు మనకి ఎన్నిసార్లు చూపించింది న్యాధిపతుల కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఆయన ఎన్నడనూ మారిన దేవుడు న్యాయధిపతుల కాలంలో కూడా వారు ఎప్పుడైతే విగ్రహారాధికుల్లాగా జీవించి వ్యభిచారంలో జీవించు వారిని శత్రు రాజుకు అప్పగించిండా లేదా పాత నిబంధన కాలంలో ఫరోక్ అప్పగించిందా లేదా తన బిడల్ని నెబుకర్ అప్పగించిందా లేదా అహ సూరజ రాజుకు అప్పగించడా లేదా ఎస్తిర్ కాలం మీకు తెలుసా ఎస్థిర కాలంలో అప్పగించినా లేదా తన బిడల్ని పారసిక దేశపు రాజుకి అదే విధానం ప్రతి దశలో దేవుడు తన బిడ్డని ఎందుకు శత్రురాజికి అప్పగిస్తున్నాడు ఎందుకంటే వాళ్ళు అతనికి అవిదేత చూపించరు కాబట్టి వాళ్ళు ఈ రీతిగా జీవించరు కాబట్టి చూడండి ఇక్కడ కూడా ఎంత తేటగా ఉంది మీరు శనగకుడి వారిలో కొందరు శనిగి సంహారకుని సంహారకుని చేత నశించి కాబట్టి సంహారకుడు అంటే ఎవరు దుష్టుడే సైతనుడే కాబట్టి సైతన్కి ఎందుకు అప్పగించింది దేవుడు దేవుడి విధానం ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగ అంతమందున మీకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను కాబట్టి ఇవన్నీ యుగాంత మందున మీకు బుద్ధి కలగడం కొరకు రాయబడ్డాయి అంటే యుగాంత మీకు ఇవన్నీ సంభవిస్తాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తుండే అందుకే మెలకువగా ఉండి ప్రార్థించండి అని హెచ్చరించిన దేవుడు మనం నీరు ఆసక్తితో ప్రార్థించమని దేవుడు హెచ్చరిస్తాడు మనము వారి వల్లే ఉండద్దు అంటున్నాడు అంటే కంపేర్ చేస్తున్నాడు కంపేర్ చేస్తున్నాడు అంటే వాళ్ళతో పోలిస్తున్నాడు వారి వల్ల మీరు ఉండకండి వారి వలే మీరు తినచు త్రాగుచు కూర్చునడము ఆడడం చేయకండి గెహాజీ ఎవరి ఆధీనంలో ఉన్నాడు ఏ ప్రవక్త ఆధీనంలో ఉన్నాడు ఎలీషా కదా గెహాజీ తిరిగి వచ్చినప్పుడు ఎలీషా ఒక ప్రశ్న వేస్తాడు గెహాజీ ఏమని ప్రశ్న చెప్పండి ఆయన తిరిగి వచ్చినప్పుడు దాని తర్వాత నా ఆత్మ నీతో పాటు లేదా రాలేదా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో పాటు రాలేదా అంటే నాకున్న తలంపు నీకెందుకు లేదు నేను అసహించుకున్న వాటిని నువ్వెందుకు ప్రేమించినవు అంటే నా ఆత్మ నీలో లేదన్నట్టు ఎలీషానేమో ఏలియత్ నాకు నీ ఆత్మ కావాలా ఎన్ని ఎన్ని డబుల్ డబుల్ పోర్షన్ కావాలా నాకు ఎలిషా ప్రార్థన ఆ రీత్యంగా ఉంది ఆసక్తి అట్లుంది ఎలియా నీలో ఉన్న ఆత్మ నాకు డబుల్ పోర్షన్ కావాలా రెండంతాలు కావాలా నాకు అన్న ఆసక్తి ఎలిసకు ఉంది కానీ గెహాజీకి లేదది ఎందుకంటే దేవుడు మనకి ఈ విధానం చూపించండి ఎవ్రీ థర్డ్ సిరీస్ లో అని తప్పిపోతా ఉంటాయి థర్డ్ పర్సన్ ఎప్పుడు తప్పిపోతా ఉంటాడు అది విధానం అది అట్లా చూపిస్తుంది దేవుడు మనకి కాబట్టి మనం ఆ రీతి ఉండకూడదు అనేది హెచ్చరికలాగా వచ్చింది సరే నువ్వు ఇంటికి థర్డ్ బాడీ కావచ్చు కానీ నువ్వు ఆ పడిపోతావు కాదు నీకు హెచ్చరిక ఇవన్నీ చూపిస్తాడు గెహాజీ గొప్ప ప్రవక్త కావాల్సింది కానీ పొగట్టుకునే అవకాశం ఎందుకు దేవునికి ఇష్టంగా ఉండలేకపోయింది దేవుని యొక్క ఆత్మని ఆత్మ యొక్క అవకాశం ఇవ్వలేదు గెహాజీ శారీరకంగా జీవించుస్తున్నాం సరే కాబట్టి ఎందుకు దేవుడు శత్రువుకి ఇస్సలి పదని అప్పగించండు అన్న విషయము మనం అక్కడ ఈరోజు చూసినాం కొరందల్ రాష్ట్ర పత్రికలో కాబట్టి హబ్బకు గ్రంథం దేనికి సంబంధించిందంటే ఇస్సలి పదలందరూ శ్రమల పాలైనప్పుడు హబ్బకుకు దేవునితోని దేవుని సన్నిధిలో విలపిస్తున్నాడు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు ఈ రోజు మనం అదే చూసినాం మొరపెట్టి ప్రార్థించామని బ్రదర్ హెచ్చరించిన కాబట్టి హబక్కు ప్రార్థన దేనికి సంబంధించిందంటే చాలా ఆశ్చర్యకరమైన ప్రార్థన ఈరోజు చూడడం వచ్చావరని చూస్తాము ఎంతో విలపిస్తూ ఎంతో బాధతో ఆయన హృదయంలో ఎంతో బారం ఉంది వేదన ఆ వేదనతో దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు హబక్కు దానికి సంబంధించిన విషయమే కాబట్టి ఈరోజు మనం దీర్ఘంగా వాటిని చూస్తాం హబక్కు అంటే అలింగనము చేసుకునివాడు లేక హత్తుకునివాడు అని అర్థం ప్రతి ప్ర పేరుకి మంచి అర్థాలు దేవుడు మనకు పెట్టింది కాబట్టి ప్రభువుని హతుకొనివాడు దేవుని వాక్యాన్ని హతుకునివాడు దేవుని యొక్క భారాన్ని హతుకునివాడు అన్న విషయాన్ని కాబట్టి మనం కూడా ప్రభుని హత్తుకోవాలా అన్న విషయాన్ని హెచ్చరికలాగా మనం ఇందాక చూసినాం కదా సామెత గ్రంథంలోని వాక్యం మనం ప్రభుని హత్తుకోవాలా ఆయన వాక్యాన్ని హత్తుకోవాలా ఆయన చెప్పిన మాటకు విధేయత చూపించి ముందుకు పోవాలా ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి బాధలు వచ్చినా మనం విడిచిపెట్టడం ఇవన్నీ మనం చెప్తాం మీరు అన బ్రదర్ నా కష్టము నీకేం తెలుసు బ్రదర్ అంటారు కదా కొత్త మంది నేను పడుతున్న కష్టం నీకేం తెలుసు బ్రదర్ అంటారు కదా కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ వాక్యం చెప్పేటోడు మరీ విపరీతమైన కష్టాలు అనుభవించి వచ్చింటాడు అనే సంగతి వాళ్ళకి తెలియదు కదా దెబ్బలు తిని తన్నులు తిని ఉపాసం ఉండి రోగాలు తెచ్చుకొని ఎన్నో శ్రమలు అనుభవించి యాక్సిడెంట్స్ అయ్యి చచ్చిపోయేవాడు తిరిగి లేచి ఇట్లాంటి శ్రమలు అనుభవించిన సేవకులు ఎందుకంటే ఆ విధంగానే దేవుడు నడిపిస్తారు సేవకు మనుషులు నేను కనీసం మూడు సార్లు మరణము నోట్లోకి పోయి బయటకు వచ్చిన మేజర్ యాక్సిడెంట్స్ రెండు తప్పించుకొని ఆల్మోస్ట్ చనిపోయేవాడు బయట తీసుకొచ్చిన దేవుడు మేజర్ యాక్సిడెంట్ అది ఫోర్ ఫార్టీ ఎలక్ట్రిసిటీ పట్టుకుంది అది బొగ్గు కావాలా క్షణంలో కానీ అది ఇసిరేసి గాలిలో లేపేసి దాన్ని ఆ బెలూన్ లాగా బాల్ లాగా గాలిలోకి ఎగిరిపోయిన ఒకరు దేవుడు కాపాడి అరీతిగా అవన్నీ శమలు అనుభవించిన వాడిని భయంకరమైన శమలు భయంకరమైన రోగాలు కనీసం ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ దీర్ఘకాలపు రోగం ఏ డాక్టర్ చేత ఆ అర్ధం నుంచి దేవుడు దాన్ని బయట తీసుకొచ్చింది కానీ ఏ డాక్టర్ కూడా స్వస్థ పరచలేకపోయాడు ప్రభు ఒకటే స్వస్థ పరచగలు మరి ఇవన్నీ అనుభవాలు మనకు ఉన్నాయి కాబట్టి ఆ బాధతోనే ఇతరుల బాధని అర్థం చేసుకుంటే అర్థం చేస్తాం మనం కదా మనకందరికీ అనుభవాలు ఉన్నాయి మనం అన్ని శమల గుండా వాళ్ళమే కాబట్టి మనం ఏదో ఫైవ్ స్టార్ హోటళ్ల కుట్టి పెరిగి జీవించిన వాళ్ళం కాము కష్టాలు అనుభవించి ఊర్లు ఈర్లు తిరిగి సేవ చేసేసిన వాళ్ళము కాబట్టి ఇతరుల కష్టాలను మనం అర్థం చేసుకోవాలి మన ప్రభు కూడా ఆయన ఆటోమేటిక్గా అక్కడి నుంచి వచ్చి మన కష్టాలు అనుభవించి అర్థం చేసుకున్న అడగదు ఆయన కూడా శమల పోయి మరణం అగునంతగా శ్రమను అనుభవించిన వాడు కాబట్టి మన కష్టాలు బాగా తెలుసు మన శ్రమలైన బాధ తెలుసు నొప్పి అనేది బాగా తెలుసు మనం ఎంత బాధ వేదన అనుభవిస్తున్నామో అతనికి ఇంకా బాగా తెలుసు ఎందుకంటే ఆయన పొందినంతగా ఎవడు పొందలేదు ఈ లోకంలో ఆయన శ్రమను అనుభవించినంతగా ఎవడు ఈ లోకంలో కాబట్టి ఆయనకు తప్ప ఎవరికి మన బాధార్థం కాదు అందుకే మనము ఆయనకే విజ్ఞాపన చేసుకోవాలనేసిందాకపో జ్ఞాపకం చేసి విజ్ఞాపన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది కదా ఇతరుల గురించి మనం విజ్ఞాపన చేయాలి కాబట్టి చూడండి హబక్కు గ్రంథం అంతా దానికి సంబంధించిన ప్రభు ఇస్సల్ ఈ రీతిగా జీవిస్తుంటే ఎందుకు అట్లా చూస్తూ గమనున్నావు నన్నెందుకు జ్వరణిస్తున్నావు అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తుంది చూడండి మొదటి వచ్చిన మొదటి అధ్యాయం ప్రవక్త యొక్క హబక్కు వచ్చిన దేవోక్తి ఒకటి ఇంగ్లీష్ బైబుల్ ఏముందంటే ద బర్డన్ ఆఫ్ ద లాడ్ అని ఉంది ఇంగ్లీష్ బైబుల్లో అంటే దేవోక్తి అనేది ఒక భారం తో కూడింది అన్న విషయాన్ని ఇక్కడ ఇంగ్లీష్ బైబుల్లో జ్ఞాపకం చేసింది దేవుడు హబక్కుకు అనే ప్రవక్తకు దేవుడు ఒక భారాన్ని పెట్టిండు అని ఇంగ్లీష్ బైబుల్లో వాక్యం చెప్తుంది కాబట్టి దేవోక్తి దేనికి సంబంధించింది ఒక భారానికి సంబంధించి నీకు దేవుడు వాక్యాన్ని బయలుపరిస్తే అది నీకు భారంగా ఉండాలా అంటే ఏంది ఆ భారం దేనికి సంబంధించింది సరే నువ్వనే చెప్ప కష్టం బ్రదర్ ఒక పాస అంటాడు చెప్పి చెప్పి చెప్పి చెప్పి వాక్యాలు ప్రతి ఆధారము నాకు ఎంత బోరచేసిందంటున్నాడు ఎందుకు బోరొస్తుంది దేవుని వాక్యం నేను ఇన్ని సంవత్సరాలు ఆయన చెప్తున్నాడు పెద్ద బిషప్ మళ్ళా ఆయన ఆయన ఏమంటున్నాడు అంటే నేను కనీసం ముప్పై సంవత్సరాల నుంచి వాక్యాలు చెప్తున్నా చెప్పి చెప్పి చెప్పి ఇంకా నాకు గోరొచ్చేసినాయి ఇంకా ఏం లేవు అనిపిస్తున్నాయి అంటున్నాడు వాక్యం నీ వాక్యం అయితే గోరవస్తుంది అది ప్రభు వాక్యం అయితే ఎందుకు గోరొస్తుంది మన్నా తిని కూడా వాళ్ళకు గోరొచ్చిందా లేదా చవిచారం ఈ మన్నా మాకొద్దు అంటే రుచి పచ్చి ఈ తెలంగాణ భాషలో చెప్పాలంటే రుచి పచ్చి లేని మన్న మా వద్దు అంటున్నారు మాకు ఇంకా వేరే ఏమో కావాలంటున్నారు అంటే జీవాహారం అది దేవుని వాక్యం ఎందుకు బోర్ వస్తుంది నీకు నాకు ఎప్పుడు బోర్ రాలేదు ఇన్ని సమాచారం చేస్తున్నారు వాక్యం నాకు ఎప్పుడు బోర్ రాలేదు నాకు ఎప్పుడు దేవుడు చూపిస్తానంటాడు ఎందుకు చూపిస్తాడు నాకు బోర్ అనిపిస్తలేదు అది హెచ్చరికలాగా నాకు ఆ వాక్యం ఉంది అమ్మో నేను దాన్ని రుచి పచ్చని అనగా అది జుంటి తేనె ధరల ఎంతో మధురమైంది అన్న ఆసక్తిని రావాలా ఈ వాక్యము ఎంతో విలువలదు ఈ లోకంలో అన్నిటికంటే బహు విలువగలదు నాకు ఇది దేవుణ్ణి అనుగ్రహించండు అన్న విషయాన్ని మనం హెచ్చరికలాగా చూసుకోవాలి కాబట్టి ద బర్డన్ ఆఫ్ ద లాట్ విచ్ ప్రాఫిట్ హబకు కదా ప్రవోక్త హద్దకు దర్శరీతిగా వచ్చిన దేవోక్తి ఏంటది చూడండి రెండవ కష్టం యోహోవా నేను మూడపట్టిన నీ వెన్నాళ్ళు ఆలపి ఆలకింపకుందువు నేను మొర పెట్టినప్పుడు ఎన్నాళ్ళు నువ్వు ఆలపి ఆలకింపకుందువు చాలా మంది ప్రార్థన చేస్తారు నేను అటుపల్ల వారు మీకు హెచ్చరించిన కదా ఇద్దరు సేవకులు నలభై దినాలు ఉపాసం ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి జవాబు ఇవ్వలేదంట ఇద్దరు సూసైడ్ చేసుకుని తీర్మానించుకున్నారు పాస్టర్స్ సేవకులు నలభై దినాలు ఉపాసం ప్రార్థన చేశారంట వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు బ్రదర్ ఈ అమ్మాయి మా కోడలు ఉపాసం ఉండి ఎంత బరువు ఎంత సన్నగా అయిపోయిందంట అంటే శరీరాలు గాయపరచుకోవడం అనేది ఉపాసం అంటే నా దృష్టిలో ఉపవాసం అనేది ఆత్మీయంగా అయింది అనేది ఎక్కడ చూస్తారు ఏషయ గ్రంథం యాభై ఎనిమిది కదా యాభై అధ్యాయంలో చూస్తాం ఉపవాసం అనేది పాత నిబంధన కాలంలోనే ఆత్మీయంగా అయిపోయింది అది ఆహారానికి సంబంధించింది కాదు నీ హృదయానికి సంబంధించింది నీ హృదయం ఎక్కడుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు కాబట్టి సరే ఇప్పుడు ఉపవాసం సంబంధించిన విషయం నేను మీకు ఎంత నీవు మొర ఆలకింపకుందువు ఇది చాలా మందికి బలహీనంగా ఉంది ఆ ఇద్దరు సేవకులకి భార్య భర్తలకు కూడా నలభై దినాలు అంటే మీరు ప్లాన్ చేసుకున్నారు నలభై దినాలు ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేస్తాం మాకు నలభై దినం తర్వాత విజయం వస్తా సరే చాలా మంది మూడు రోజులు ప్రార్థన పెట్టుకుంటారు మూడవ దినం విజయం వస్తుంది ఇది నువ్వు ఉపమాన రీతిగా అర్థం చేసుకుంటున్నావు కానీ నువ్వు ఫిక్స్ చేసుకున్నావు కదా టైం ఫార్టీ డేస్ తర్వాత నాకు విజయం రాలనేసి నువ్వు ఫిక్స్ చేసుకుంటున్నావు ఫార్టీ డేస్ లోపల కూడా రావచ్చు కదా విజయం సెకండ్ డే కూడా రావచ్చు కదా విజయం రేపు పొద్దున కూడా కదా విజయం కానీ కొంతమంది బ్రదర్ రేపు పొద్దున టెన్ ఓ నాకు పదివేలు కావాలా బ్రదర్ ప్రార్థన చేయాలి కూడా ప్రార్థన పడతారు చాలా మంది అడతా ఉంటారు కానీ రేపు టెన్ ఓ క్లాక్కి రాలేదనికో పదివేలు అప్పుడు ఏం కావాలా చాలా మంది చర్చలు హైదరాబాద్లో ఇదే ప్రార్థన చేశారు తెలుగు తెలిసిన తెలుగు చర్చ స్థాయిలో నాకు వ్యక్తి ఈ దేశానికి రాజు కావద్దని ఉపాస ప్రార్థన చేసిన ఉన్నారు చాలా మంది కానీ వాళ్ళ విశ్వాసం ఏమైందా ఎందుకు నా ప్రార్థన వినలేదు ప్రభా అని ఒక ప్రశ్నిస్తున్నారు మన ప్రార్థన ఎందుకు వినలేదు నాకు జవాబు ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నిస్తారు మనుషులు కాబట్టి బాధపడత తీసుకోండి నువ్వు దేవుని దేవుని యొక్క ప్రణాళికకు విరోధంగా ప్రార్థన చేస్తే వినడమే అది ఆయన విధానం అది నెబ్బు కదిలేసారు వద్దు మాకు రాజు అని వాళ్ళు ప్రార్థన చేస్తే విన్నాడా దేవుడు ప్రవ్వా మమ్మల్ని బబులోనికి తీసుకెళ్లకు ప్రవ్వా అంటే వినడా ఆయన విధానము ఆయన విధానం అర్థం చేసుకోకుండా ప్రార్థన చేయడమే మన బలైనతా కదా కాబట్టి ఆయన విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి రాజులను నిలబెట్టేవాడు ఆయననే రాజులని తొలగించేవాడు కూడా ఆయననే కదా ఆయన ఆధీనంలో ఉంది సమస్తం కాబట్టి నువ్వే ఉండడం కాబట్టి అది పనికిరాని ప్రార్థన విధానం సరే ఇక్కడ చూడండి హబ్బకు ప్రార్థన ఏ రీతికు నేను మొరపెట్టినను నీవు ఎన్నాళ్ళు అంటే ఎంత కాలం ప్రార్థన చేస్తుండే చూడండి నువ్వు ఎన్నాళ్ళు ఆలపి ఆలపింపకు చూడండి బలాత్కరము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నువ్వు రక్షింపక ఉన్నావు ఇసల్ పిల్లల గురించి ప్రార్థిస్తున్నాడు ఇసల్ పిల్లల మీద బలాత్కారం అవుతుంది నువ్వు అయినా గానీ ప్రార్థన చేస్తే వాళ్ళని ఎందుకు రక్షిస్తలేవు తర్వాత మూడో విషయం నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు చాలా మంది అంటే నా కాలంలో ఎందుకు రావాలా ఇట్లాంటి పరిస్థితులు నా కాలంలో ఎందుకు నేను నేను ఎందుకు ఇంకా బతికీన ప్రభావ ఇటువంటి కష్టాలు చూడడాక అంటారుగా చాలా మంది నా కాలంలో ఎందుకు ఇవి సరే నీ కాలంలో ఎందుకు చూపిస్తున్నాడు దోషం ఎక్కడ చూసిన ప్రపంచం ఈ దేశం ఈ దేశమనే కాదు ప్రపంచం అంతటా భయంకరంగా ఉన్నది ఏం తెలుసా లంచగొడితనం ఆశ్చర్యకరం ఏంటంటే క్రైస్తవలోని లంచగొడితనం ఎక్కువ ఉంటుంది ప్రపంచమంతటా అంటే మన దేశమని కాదు ప్రపంచమంతటా ఎక్కువ లంచాలు తీసుకున్నది క్రైస్తవ దేశాలు ఎందుకంటే ప్రతి సమ ప్రతి సంవత్సరపు చివరిలో ఒక సర్వే రిపోర్ట్ చేస్తారు అన్నట్టు అందులో మోస్ట్ కరప్ట్ నేషన్స్ అని ఒక సర్వే వస్తుంది అందులో అన్ని క్రిస్టియన్ నేషన్సే ఉంటాయి నేను చూసిన అంటే చాలా మంది ఆ దృక్పథంతో చదవరు కానీ నేను చూసినప్పుడు ఈ దేశము క్రైస్తవ దేశంగా పరిగణింపబడింది ఒకప్పుడు మేము క్రిస్టియన్ దేశం అని చెప్పుకున్న అవన్నీ అవన్నీ మోస్ట్ కరప్ట్ దేశం టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ లిస్ట్ ఉంటుంది సరే ఇండియా కూడా ఉంటుంది అందులో ఇండియా కూడా ఉంటుంది అందులో కాబట్టి కరప్ట్ దేశాలు అంటే ఎక్కువ లంచం తీసుకునే దేశాలు ఇవన్నీ అని చూపిస్తూ ఉంటాడు అప్పుడు నాకు అర్థమైంది క్రైస్తవులనే కదా ఎక్కువ కరప్షన్ ఉంది మనం అనిల గురించి ఎందుకు మాట్లాడతాం ఇక్కడ ఎప్పుడు మాట్లాడడం క్రైస్తవులు ఆ రీతిగా చేరిపోతుంది ఎందుకంటే వారు ఏ రీతిగా ఉన్నారనే విషయం దగ్గర చూసినాం కొరిత పత్రికలో ఈశెల్పల్ ఎక్కున్నారో ఆ రీతిగానే క్రైస్తలుంటారు అనేసి పౌలు హెచ్చరించింది కాబట్టి హబ్బకుకు ఎందుకు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు ఆయన కాలంలో ఈ రీతి ఉన్నారు చూడండి బాధ నీవేలా ఊరకయే చుచ్చుచున్నావు ఈ శల్పలు పడుతున్న బాధను నువ్వేలా ఊరకయ్యే చుచ్చుచున్నావు దేవుడు ఊరికైనా చూస్తాడా ఎవరన్నా బాధ బాధ నువ్వు బాధ పడుతుంటే ఆయన ఊరికై ఉంటాడా అంటే నీకు విశ్వాసం లేదన్నట్టు కని ఒక దశలో ఆ స్థితులను చూస్తే నీకు నిజంగానే విశ్వాసం పోతా ఉంటుంది నీ కళ్ళ ఎదుట క్రైస్తవులు అందరూ హతసాక్షులు అవుతుంటే నీ పరిస్థితి ఏమైతుంది నీ విశ్వాసం ఏమవుతుంది ప్రభు ఎందుకు ఇంత కష్టం మీ కుటుంబానికి క్రైస్తవ జీవితం అంటే కాబట్టి హబ్బత్తుకు హృదయంలో ఉన్న బాధని మీరు అర్థం చేసుకోవాలి ఎంతగా వేదన పడుతున్నాడు విషయం సేవ జీవితంలో నీకు కూడా అటనే ఉండాలా నువ్వు ఒక సేవకును అయినప్పుడు సేవకురాలు అయినప్పుడు నీ హృదయంలో కూడా వేదన అట్లనే కదా ఒక కుటుంబం గురించి ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేసినప్పుడు నీ హృదయంలో వేదన ఇట్లనే ఉంటది అన్న విషని ప్రభు మనకి హెచ్చరిస్తున్నాడు ఎక్కడ చూచిన నాశనమును బలత్కారమును అగుపరుచున్నవి ఈరోజు నడుస్తుంది ఇది ఎక్కడ చూసినా గానీ నాశనము బలత్కారం చాలా భయంకరంగా కదా ప్రపంచమంతటా ఒకసారి బయట అడుగు పెడితే ఏ రీతి ఉంటుంది మన పరిస్థితి బలత్కారము అగుపరుచునవి జగడమును కలహమును రేగుచున్నవి అందువలన ధర్మశాస్త్రము నిరర్తక అని ధర్మశాస్త్రం ఎప్పుడు నిరర్థకం కాదు ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి ధర్మశాస్త్రము ఎప్పుడు నిరర్తకం కాదు అంటే అది వేస్ట్ గానే కాదు నువ్వు దాన్ని పాటించకపోవడం వల్ల వేస్ట్ అయిపోతుంది ఏమో దానంతటా అది ఎప్పుడు వేస్ట్ కాదు ఎందుకంటే ప్రభు మనకు జ్ఞాపకం చేసిండు ఆకాశమే గతించను గాని భూమి గతించను గానీ నా వాక్కు మట్టుకు ఆయన వాక్యం ఎప్పటికీ గతించేది అది శాశ్వత కాలం ఉండేది అది నిరంతరం నిలిచేది ఎందుకంటే ఆయన ఆ వాక్యమే ప్రభు కదా ఆది వాక్యం ఉండేను వాక్యము దేవుని అద్దె ఆ వాక్యము దేవుడను ఆ వాక్యమే కృపా సత్య సంపన్నుడుగా మన మధ్యన నివసించదు అని యోహాను భక్తుడు మొదటి అద్దెలా చూపిస్తుండడు మనకు పత్రిక పత్రికల సువార్తలలో కాబట్టి ధర్మశాస్త్రం ఎప్పుడు నిరర్థకం అవుతుంది ఎప్పుడు అంటే నిరర్థకం అంటే పక్కకు పెట్టడం అని అర్థం దాన్ని ధనించకపోవడం అనే అర్థం ఎప్పుడు జరుగుతుందంటే కలహములు జగడములు బలత్కారములు నాశనములు దోషము ఇవన్నీ జరిగినప్పుడు ముఖ్యంగా బలత్కారం అందుకే రెండుసార్లు జ్ఞాపకం చేస్తుంది హబక్ ఈ వర్షాలలో బలత్కారం రెండుసార్లు రాయబడేది కాబట్టి ఎక్కడ చూసినా బలత్కారం అంటే జబర్దస్తి బలత్కారం అంటే జబర్దస్తి ఈ మన భాషలో చెప్పాలంటే జబర్దస్తి చేసి నువ్వు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ బాగా అనుకో నీకు ఈ పేపర్ లేదు నీకు ఆ పేపర్ లేదు అని బలత్కరం కాబట్టి బలత్కారం అంటే ఏదో రీతిగా నీ నుంచి దోచుకోవడం అది బలత్కారానికి సంబంధించింది ఏదో రీతిగా నీ నుంచి లాభం పొందుకోవడం బలత్కారానికి సంబంధించింది కాబట్టి ఎక్కడ చూసినా ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది సరే ఇది ఎక్కడ ఉంది మీరు ఆశ్చర్యపోవడానికి వీల్లేదు ఇది ఈ సరిపోయిలో ఉంది అని హెచ్చరిస్తు చూడండి అక్కడ న్యాయము ఎన్నడను జరగకుండా చనిపోయను భక్తిహీనులు వచ్చి నీతి పనులను చుట్టుకొందురు న్యాయము చెడిపోచున్నది సరే దాని తర్వాత అన్ని దిన జరిగినది చూడుడి ఆలోచించుడి కేవలము విస్మయమొందుడి మీ దినములో నేనొక కార్యము జరిగింతను అలాగే జరిగినని ఒకడు మీకు తెలిపినను మీరు అతని ఆలకించుడి తమవి తమ తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమింపవలనని బూదిగంతం వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను సరే మీరు అవన్నీ చాలా తీవ్రంగా ఆలోచండి ఒక విషయం జ్ఞాపకం చేసిన దేవుడు ఏంటంటే అన్యులను దేవుడు లేపబోతున్నాడు అనులను దేవుడు లేపుతున్నాడు ముఖ్యంగా ఎవరు వాళ్ళు చూడండి ఇక్కడ కల్దీలను దేవుడు కల్దీలను రేపబోతున్నాడు ఇదే విషయం బాగా తెలుసుకోవాల దేవుని బిడ్డల మీదకి వ్యతిరేకంగా ఎందుకు అనిలను రేపుతున్నాడు దేవుడు మీరు ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని ధ్యానించినా ఈ విషయం హెచ్చరికలాగానే ఉంటది సంహారకుని చేత వాళ్ళు సంహరింపబడేది అంటే సంహారకుడు అంటే వాడు శత్రువే కదా సాధారణుడు శత్రువే కాబట్టి శత్రువు అనుచరులు వీళ్ళందరూ అనిలని లేక ఆ రాజులను ఎందుకు దేవుడు లేపుతున్నాడు ఇక్కడ ఇసల్పన్ల మీదకి కల్దీలను లేపుతున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను సరే నేను ఒక రెండు మూడు వరల నుంచి ఈ కల్దీలు ఎవరు అని చరిత్ర పుస్తకాలు చూస్తుంటే ఎక్కడ చూసినా నాకు ఇన్ఫర్మేషన్ దొరకలేదు డిక్షనరీస్ చూసిన జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ చూసినా స్మిత్ బైబుల్ డిక్షనరీస్ చూసినా ఇంటర్నెట్లోనే వెచ్చిన చెప్పాలా పెట్టలేదు ఇంటర్నెట్లో వెత్తనా ఎక్కడ వెతికి నాకు ఎక్కడ దొరకలేదు ఇన్ఫర్మేషన్ చివరికి నేనేం చేసినంటే ఆదికాండంలో కల్దీలకు సంబంధించిన వాక్యాలు కొన్ని ఉంటాయి దానిల గ్రంథంలో కల్లీలకు సంబంధించిన వాక్యాల కొన్ని ఉంటాయి అక్కడ పోయి చూసిన అక్కడ పోయి చూస్తే నాకు అప్పుడు అర్థమైంది దీని ఆత్మీయమైన విధానం ఏంది దేవుడు జాగ్రత్తగా కల్దీలనే ఎందుకు లేపుతున్నాడు హబకు గ్రంథంలో హెచ్చరించిన ప్రకారంగా ఇసుల్ పల్లెల మీదికి కల్దీలను ఎందుకు లేపుతున్నాడు దానికి ముందు మనం చూసినాం బబ్లో దానికి ముందు అసురులను లేపిండు కదా కొంతకాం కింద మనం నాహము గ్రంథము దానికి ముందు యోన గ్రంథం ధ్యానించినప్పుడు అక్కడ అశురు రాజుని లేపిండు నినివే పట్టస్లను ఇష్ట వ్యతిరేకంగా లేపిడు దేవుడు ఆయన విధానం అది దేవుడి బిడ్డను ఎప్పుడు తప్పు చేస్తే అనిలను లేపుతా ఉంటాడు దేవుడు అదే రీతిగా ఇక్కడ కూడా దేవుని ప్రజల మధ్యలో బలాత్కారం నిండి ఉండడం వలన న్యాయం వలన ఆయన అనిల లేపుతున్నాడు వీరు ఎట్లున్నారన్న విషయాన్ని ఇక్కడ చూపిస్తుంది చూడండి మరోసారి బోధిగంతం వరకు సంచరించచ్చు అంటే వీళ్ళు ప్రపంచాన్ని పరిపాలించిన వారు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి పాత నిబంధన కాలంలో ఎన్నిసార్లు మనం చూసినాం ప్రపంచాన్ని పరిపాలించే వాళ్ళు దేవుని చేతిలో గణహీనమైన ఘటంలాగా ఎట్లా వాడబడుతున్నారు ప్రతిసారి దేవుడి బిడ్డలకు వ్యతిరేకంగా దేవుడు ఎందుకు పిల్లలు లేపుతున్నాడు ఆ రాజు కాలం ఏంటి ఎస్తరు కాలం అదే పారసిక దేశపు రాజు దానికి ముందు తర్వాత నెబ నిజరు దానికి ముందు ఫోను దాని తర్వాత కృత నిబంధన ఆరంభంలో హెరోను ఈ రీతిగా దేవుడు తన ప్రజలకు వ్యతిరేకంగా లేపుతా ఉన్నాడు ఇక్కడ మటుకు ముఖ్యంగా వీరి గురించి చెప్పబడింది కల్దీలు ఏ రీతిగా ఉన్నారనే విషయం వీరు బూది గంథం వరకు సంచరించచ్చు ఉద్రేకము గల క్రూరులకు కల్దీలు చాలా ఉద్రేకం ఉద్రేకం అంటే ఎక్కడని కోపము వాళ్ళని చూస్తే భయపడిపోతారంట మనుషులు అట్లా జబర్దస్తి ఉద్రేకం అంటే ఫోర్స్ జబర్దస్తి కలిగిన వాళ్ళు వీరిని దేవుడు రేపుతున్నాడు వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు వారు ఘోరంగా ఉన్నారట భీకర జనం ఘోరంగా అంటే ఎట్లా చెప్పండి భీకరం అంటే చూస్తే భయపడిపోవాల అంటే అంత ఎత్తున బలంగా వాళ్ళని చూస్తే భయపడిపోవాల మనుషులు అంత క్రూరంగా ఉన్నారన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు వారు వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్ఛ వచ్చినట్లు ఏర్పరచుకుందరు అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రూల్స్ మార్చుకుంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించుకుంటున్నారు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నారంటే వాడికి అనుగుణంగానే వాడుకుంటాడు యుగ సమాప్తిలో అట్లనే ఉంది ప్రపంచంలో ప్రతి ప్రభుత్వములు విధులు వారి ఇష్టం వచ్చినట్లే వాళ్ళు వాడుకుంటుండ్రు అన్న హెచ్చరికను చూపిస్తున్నాడు అదే రీతిగా కల్దీల గురించి ఇంత బాగా ఇంకా ఎక్కడ బైబిల్లో కల్దీలు అంటే ఆ క్రూరమైన రాజులు ఎట్లా ఉంటారు అన్న ఇక్కడ శారీరకంగా లేక ప్రకృతి సహజంగా ఎట్లా ఉంటారు విషయం చెప్పబడింది కానీ వాళ్ళు ఆత్మీయంగా ఎవరు అన్న విషయము నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఎప్పటికి కూడా హ్రంథాన్ని నీ జీవితంలో అర్థం చేసుకోలేవు మరివి విశేషంగా నీ కాలంలో ఈ కల్దీలు లేస్తున్నారన్న విషయం నువ్వు అర్థం చేసుకోకపోతే నువ్వు ఖచ్చితంగా పోగొట్టుకున్నట్టే ఆశ్చర్యకరం ఏంటంటే ఈ యొక్క ఐశ్వర్యపు బోధ ప్రపంచాన్ని మింగేసింది క్రైస్తవ సంఘాన్ని దాంతో ప్రవచనాలకు ఎవడు అవకాశం ఇస్తలేడు ప్రవచనాలు ధ్యానించడానికి ఎవ్వడికి ఆసక్తి లేదు ఏ సేవకుడు కూడా ప్రవచనాల పట్ల ఆసక్తి లేకపోయినాడు వాడు ఎప్పుడు ఆ మనుషుని ఆకట్టుకుని వాక్యాలని దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశ్రించబోతున్నాడు దేవుడు ఈ సంవత్సరం నిన్ను నీకు హండ్రెడ్ క్రోర్సెస్ అన్న ఒక పాస్త ఒక రెండు మూడు వారాల వాక్యం నువ్వు కోరుకో నీకు హండ్రెడ్ క్రోర్స్ దేవుడు ఇవ్వబోతుడు త్వరలో ఇంకొక పాస్తారు వేరే సంఘంలో చెప్తున్నాడు వచ్చే వారం నుంచి మీరందరూ కంపల్సరీ కార్లలో వస్తారు అని ఆయన ప్రవచనం చెప్తున్నాడు ఆ లక్షా యాభై మంది ఏమి ఆడ పెద్ద అంత పెద్ద గుంపు వచ్చే వారం అందరు కార్లు వస్తారంటే ఆ లక్ష యాభై మందికే స్థలం సరిపోతుంది అక్కడ లక్ష యాభై కార్లు ఎక్కడ పడతాయి పైగా లక్ష యాభై కార్లు ఎట్లా కొనుక్కుంటారు హైదరాబాద్ ఒకేసారి వన్ వీక్ లో లక్ష కార్లు అమ్ముతాడు అవడన్నా ఇదంతా మోసకరమైన విధానాలు కదా కాబట్టి ఈ ఐశ్వర్యపు గోదా పట్ల మనుషులు చూపిస్తారు సేవకులు ఆసక్తి చూపిస్తున్నారు దాంతో ఆయన ఆయన సత్యాన్ని ఎవడు కూడా ప్రకటించలేకపోతున్నాడు ఎవరు కూడా అపేక్షించలేకపోతున్నారు ముఖ్యంగా గొప్ప సామాన్య ప్రజలు దేవుని బిడ్డలు అనుకుంటున్న వారు ఎవరికి కూడా వీటిని వీటి పట్ల ఆసక్తి లేదు వీటిని ధ్యానించడానికి ఇష్టపడతలేరు ఆ విధంగా జరిగిపోతుంది కాలం కాబట్టి ఏం జరుగుతుంది అప్పుడు కల్లుల గురించి చెప్పబడింది ఈ విషయము వారు గుర్రం వారి గుర్రములు చిరుతపుల కంటే వేగముగా పరిగెత్ పరుగులెత్తును కాబట్టి మీరు ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలి చిరుతప్పులు దేనికి సాదృశ్యం వారి గుర్రములు చిరుతపులు లాగా ఉంటాయి అంటే ఒకది గుర్రము ఇంకో దిక్కు చిరుతపులి కాబట్టి గుర్రము దేనికి సాదృశ్యం చిరుతపులి దేనికి సాదృశ్యం అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలా సరే గుర్రము అది చాలా వడిగా పరిగెత్తుతూ కాబట్టి దాని కాళ్ళ మీద దాని కాళ్ళ కింద ఏది పడినా అది తుత్నీలుగా చేయబడుతుంది విషయం కాబట్టి దేనికి సాదృశ్యం దాని కిందికి వచ్చినది ఏదైనా గానీ పీసెస్ పీసెస్ కావాల్సిందే అన్న విషయాన్ని హెచ్చరిస్తుండు అదే రీతిగా చిరుతపులి వారి గుర్రములు చిరుతపుల్ల కంటే అంతేనా చిరుత పుల్ల కంటే వేగంగా పరిగెత్తును కాబట్టి ఆ గుర్రములు ఇంకో రీతిగా అర్థం చేసుకోవాలంటే చిరుత పుల్లకు సాదృశ్యం అని చెప్తుండ్రు కాబట్టి చిరుత పుల్లు దేని చాలా వేగంగా పరిగెత్తుతాయి దానికి దొరికినది ఏదైనా గానీ అది ధ్వంసం చేసి పడేస్తుంది రక్కేస్తుంది కంప్లీట్ క్లీన్ చేసి పడేస్తుంది కాబట్టి దానికి దాని వ్రేళ్లు చాలా తేజ్గా ఉంటాయి దాని పండ్లు కూడా చాలా తేజ్గా ఉంటాయి కాబట్టి అది రక్కేసేది కాబట్టి దేనికి సాదృశ్యం తేళ్లకు రూపకంగా సాదృశ్యం తేళ్లకు కూడా ఉంటాయి కాబట్టి తేళ్లు చిరుతపుళ్ళులు గుర్రములు ఆత్మయ దృష్టిని అర్థం చేసుకోండి చిన్న పరంగా ఒకటే గుంపు సాదృశ్యం ఇవన్నీ ఒక గుంపుకు సాదృశ్యం విషయాన్ని మనం మరోసారి అర్థం చేసుకోవాలి అదే రీతిగా చూడండి రాత్రి అందు తిరుగులాడు తోడేళ్ల కంటేను అవి చురుకైనవి కాబట్టి రాత్రులలో తిరుగుతే తిరిగే తోడేళ్ళు గుర్రములు చిరుతప్పులు తోడేళ్లు ఇవన్నీ ఒకటే గుంపుకు సాదృశ్యం అన్న విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుండడు సరే హబ్బహ ద్వారా ఈ విషయాలు అర్థం చేసుకోవాలి మనము ఇసల్ పల్లె మీదికి గుర్రంలను పంపిస్తున్నాడు చిరుతపులను పంపిస్తున్నాడు తొడలను ప్రభు అనడం ఇదిగో నేను మిమ్మల్ని ఎక్కడ పంపిస్తున్నా తొడల మధ్యలో పంపిస్తున్నాడు అనడం బాగా అర్థం చేసుకోండి మీరు గొర్రెలు కానీ మిమ్మల్ని పంపించాలి నేను తొడల మధ్యలో ఎందుకన్న విషయం మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు చూడండి వారి రౌతులు దూరం నుండి వచ్చి తట్టాలన జొరబడుదరు అంటే అమాంతంగా ఎవరు గుర్తిరగని టైంలో వాళ్ళు వస్తారు ఎర్ర పట్టుకుడిన కొలుటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తుదురు ఇప్పుడు చూడండి గుర్రములు చిరత పులులు తోడేళ్లు తర్వాత పక్షిరాజు పక్షిరాజు అంటే ఏం చెప్పండి గద్దలేనా లేక డేగలా డేగకి గద్దెకి చల తేడా ఉంటది ఇది డేగలేనా స్పీడ్ వస్తాయి కాబట్టిేగలకి లేక గద్దలకి ఏదైనా దేగా డేగ గద్ద వడిగా పరిగెత్తుకుంటొచ్చి దోచుకొని పోతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఇవన్నీ తేళ్లకు సాదృశ్యం యుగ సమాప్తిలో ప్రభు చెప్పింది కదా సాదృశ్యం ఇవన్నీ ఈ గుంపులను దేవుడు పంపించబోతుంది కాబట్టి కల్దీలు ఎలా ఉంటారు అన్న విషయాన్ని జ్ఞాపకం కాబట్టి ఇప్పుడు మనం బాగా తీసుకెళ్ళా కల్దీలు ఎవరు అన్నప్పుడు ఆది కాండంకి చూడండి ఒకసారి ఆది కాండము పదకొండవ మీకు కనిపించకపోవచ్చు నేను చదువుతా ఉంటాను త్వరగా ఎవరన్నా హెచ్చరిస్తే టైము దాని ప్రకారంగా మనం ముగించుకోవచ్చు కూడా వాక్యం టెన్ మినిట్స్ క్లోజ్ చేస్తాం పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయంలో నోవాహు సంతానం గురించి చెప్పబడింది ఇక్కడంతా పదకొండవ అధ్యాయము పదవ వచనంలో షేము వంశావళి అని చెప్పబడింది కాబట్టి కల్దీలు ఎక్కడి నుంచి వస్తారంటే షేము వంశంలోకి వస్తారన్న విషయాన్ని మీకు చూపిస్తుంది ఇక్కడ చూడండి షేము వంశావళి షేము నూరేళ్ల గలవాడాయి జల ప్రవాహము గతించిన అర్పక్షదును కనెను సరే అర్పక్షదు అర్పక్షదు నుంచి వచ్చేదే ఈ యొక్క కల్దీల గుంపు నేను మరోసారి మీకు చూపిస్తాను ఆదికాండము పదకొండవ అధ్యాయము ఇరవై వచనం ఆదికాండము పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము హారాను పుట్టిన దేశమందరి కల్దీల ఊరును కల్దీల ఊర్ అను పట్టణములో తన తండ్రి తెరహు కంటే ముందుగా మృతి పొందేను సరే ఇక్కడ మనం చూస్తున్నాం అబ్రహము ఏ దేశానికి సంబంధించిన వాడు అనేది ఆయన ఏ దేశానికి సంబంధించినవాడు అంటే అక్కడ ఉంది కల్దీలు కాబట్టి కల్దియా అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే కసదు కసదీయులు అని చూస్తాం బైబుల్లో వాక్యం కసదీయుల నుంచి వచ్చింది కసదీలనే కల్దీల్ అంటారు బైబుల్లో కాబట్టి ఆ కసదు అనేవాడు అబ్రహాము యొక్క చుట్టం ఆ చుట్టము ఆ కసదు అనే వాడి పేరు మీద ఆ యొక్క పట్టణము ఆ తయారైందనే విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకుంటాం చూడండి మరోసారి కల్దీల ఊర్ ఆ ఊర్ అనే అంటే అది ఇంగ్లీష్ లో యు అని రాయబడింది కల్దీల దేశంలో ఉర్ అనే ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు అబ్రహా అక్కడ చెప్పబడుతుంది బట్ అప్పుడు అర్థమవుతుంది ఉర్ అన్నప్పుడు ఏందన్నప్పుడు జేమ్స్ స్ట్రాంగ్ నంబర్ హెచ్ లో ఉర్ అంటే అగ్ని అని అర్థం ఉర్ అంటే అగ్ని అని అర్థం అప్పుడు అర్థమవుతుంది కల్దీయులు ఎవరు అన్నప్పుడు సునాయాసంగా అర్థం చేసుకోవడం కాని పని ఎందుకంటే ఏ డిక్షనరీలో లేదు వారికి సంబంధించిన అర్థం కానీ ఇక్కడ మటుకు మనం చూస్తున్నాం కల్దీయులు కల్దీల దేశంలో ముఖ్యమైన పట్టణం ఏందంటే దాని పేరు ఉర్ ఉర్ అంటే జేమ్స్ ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా హెచ్ లో అగ్నితో పోల్చబడింది అది అగ్ని ఉర్ అంటే అగ్ని అదే రీతిగా కల్దీయులు కల్దీయా అంటే దేనికి సంబంధించినప్పుడు ఎక్కడ లేదు కేవలము దాని గ్రంథంలో మనం చూస్తాం చూడండి దాని గ్రంథం కల్దీలు ఎవరు అన్న విషయాన్ని దాని గ్రంథంలో మనం చూస్తాం చూడండి దాని గ్రంథం మూడవ అధ్యాయము ఎంత వచ్చినాం చూడండి ఆ సమయ ముందు కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొంటములు ఇది ఎప్పుడైనా నెరవేరిందా కృత కాలంలో ఎప్పుడు దేవుని బిడ్డల మీద నిందలు మోపే వాళ్ళు కొందరు ఉంటారన్న విషయం మీరు ఎన్నిసార్లు తీనిచ్చినారు ఇక్కడ మన ప్రభు మీద నిందలు మోపిన వాళ్ళు ఉన్నారా వీడు దేవదూషకుడు మందిరాన్ని మూడో దినమున లేపుతా అంటున్నాడు అన్నాడా లేదా ఆయన మీద నేరాలు మోపినా లేదా ఆ నేరం మోపిన వాళ్ళు ఎవరు శాస్త్రులు పరిచయలే కదా యూదులే కదా ఉల్టా అయిపోయింది ఇక్కడ యూదుల మీద కల్దీల నేరాలు మోపుతున్నారు అక్కడ యూదులు ప్రభు మీద నేరం మోపుతున్నారు వాళ్ళ ఆశ్చర్యం స్టెఫన్ మీద నేరం మోపింది కూడా యూదులే అంటే దేవుని బిడల మీద నేరం మోపుతుంది కూడా యూదులే అక్కడ కానీ ఇక్కడికి వస్తే పాత నిబంధన కాలంలో దాని బంధంలో కల్దీయులు ఎవరి మీద నేరాలు మోపుతున్నారు యూదుల మీద కొండెములు చెప్తున్నారు అంటే అబద్ధాలు చెప్తున్నారు నిందలు మోపుతున్నారు అన్న విషయాన్ని కాబట్టి కల్దీయులు అంటే బబులోను బబులో కూడా కల్దీలు అంటారు కల్దీలని బౌలం కూడా అంటారు కాబట్టి దాని బృందం అంతా బొబ్లం సంబంధించింది లేక కల్దీలకు సంబంధించింది కాబట్టి కల్దియా అనేది ఒక తెగకు సంబంధించింది అది అబ్రాహ్మ కాలం నుంచి ఉన్న తెగ ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి కల్దియా ఊర్ అనే ప్రాంతాన్ని విడిచిపెట్టి అబ్రాహ్మ సంతానం ఎక్కడుందో అక్కడికి వహింది సరే కసదు అనేవాడు అబ్రాహ్మ చుట్టము కసదు వంశమే కల్దీయులు సొంత చుట్టాలే అబరము సంతానానికి విరోధంగా ఉండడం అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం మీరు ఎక్కడ పోయినా కానీ ఇస్ఆల్ పీద నిందలు మోపుతున్నారు కల్దీలు యూదుల మీద నిందలు మోపుతున్నారు కాబట్టి నిందలు మోపే వాళ్ళు కల్దీలు అని నువ్వు బాగా అర్థం చేసుకోవాలా నీ మీద నేరను మోపేవాళ్ళు కల్దీయులు అని అని అర్థం చేసుకోవాలా కాబట్టి బబులోను కల్దీలు కూడా బబులోనులు కాబట్టి నిందలు మోపే వాళ్ళు బబులోను సంబంధించిన వాళ్ళు నీ మీద అబద్దాలు అబాండాలు వేసేవాళ్ళు కల్దీయులు లేక బబులోనికి సంబంధించిన వాళ్ళు అనే విషయం అర్థం చేసుకున్నారు ఎందుకంటే చూడండి పాతవికి అత్యసిన సమస్తం కృతమైన పాతవ నిబంధన కాలంలో కల్దీయులు యుధుల మీద నేరాలు మోపుతున్నారు కృత నిబంధన కాలంకి యూదులు దేవుని బిడల మీద నేరాలు మోపుతున్నారు రివర్స్ అయిపోతుంది యుగ సమాప్తిలో రివర్స్ అయిపోతుంటాయి మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు అవుతుంది పోయేవరం చూసినాం అటుపోవరం చూసినాం మనం అది విధానం దేవుని విధానం కల్దీయులు యూదులు అవుతారు యూదులు కల్దీలు అవుతారు ఆ విషయం బాగా అర్థం చేసుకోలేదు మీరు క్రైస్తవులు అనిలు అవుతారు అనిలు క్రైస్తవులు అవుతున్నారు అది నిధానం అది మత స్వార్థ ఇరవై అద్దెలు మనం చూడలేదా చివరికి కాబట్టి నెకద్ నజర్కి ఒక కళ వచ్చింది కదా కళ కలిగినప్పుడు ఆయన ఎంతగానో కలత చెందిండు ఈ కళ దేనికి సంబంధించింది అన్నప్పుడు ఏం జరిగింది నేను కళ చెప్పాను గాని దాని భావం మీరు చెప్పాలన్నారా లేదా అప్పుడు అందరూ ఏమంటున్నారు అక్కడ ఉన్నారు చూడండి మీరు వాక్యం ఇంటి వెనక చూడండి ఫస్ట్ నెబుక నజర్ పిలిచింది ఎవరి తెలుసా కల్దీలనే ఎందుకంటే కల్దీలు అటువంటి వాట్లలో స్పష్ట అక్కడ అర్థమైంది కల్దీలు అంటే ఎవరు అక్కడ ఉంది వాక్యం మీరు ఇటీవరకు చూడండి కల్దీలు అంటే నక్షత్రంలో ఆస్ట్రాలజర్స్ అంటారు కదా జ్యోతిష్ అంటే ముఖ్యంగా స్టార్స్ మూమెంట్స్ ని స్టడీ చేసేవాళ్ళు ఇన్ ఇన్ ఇంగ్లీష్లో ఆస్ట్రాలజిస్ట్ అంటారు అంటే ఆ వార నక్షత్ర రాశి ఫలాలు కరెక్ట్ నక్షత్రాల కలయిక కదల కదలికలను బట్టి వాళ్ళు చెప్తారు ఏం జరగబోతుందని అందుకే చరిత్రలో ఒక అంటే ముఖ్యంగా బబులోను తూర్పు దేశానికి సంబంధించింది బబులోను తూర్పు దేశంలో ఉండేది పాత నిబంధన కాలంలో ఇప్పుడు లేదు బబులోని దేశం కానీ బబులోను ఆతమై రోజు కాబట్టి తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాలను చూసి అక్కడ పోయినరు ప్రభు పుట్టిన కాబట్టి కల్దీలు నక్షత్రాల కదలికలను గమనించి ఏం జరగబోతుందో అర్థం చేసుకుంటే జ్ఞానం గలవారు కల్దీల్ ఇప్పుడు ఇంకా బాగా అర్థం అవుతుంది కల్దీలు ఎవరంటే సూచనలని చూసేవారు కదా బాగా అర్థమవుతుంది ఇప్పుడు కల్దీలు ఎవరంటే ఆకాశం మీద సూచనల్ని గుర్తించే వాళ్ళు అని అర్థం కాబట్టి వాళ్ళు ఎవరిప్పుడు చేస్తూ ఉన్నాడు మీరు మబ్బులు వచ్చినప్పుడు వర్షం పడబోతుందని ఎర్రగా ఉంది కాబట్టి వర్షం పడబోతుందని మీరు చెప్తున్నారు కానీ మీకు ఏ సూచన అనుగ్రహించబడదు యోనాను గూల్చిన సూచన తప్ప మరి ఏ సూచన మీకు అనుగ్రహించబడదు అన్నాడు కాబట్టి కల్దీలకు ఏ సూచన అనుగ్రహించబడదు ఎందుకంటే వాళ్ళు చూసేది శారీరకమైన సూచనలు మనం చూసేవి ఆత్మీయమైన సూచనలు కదా మనం చూసేది ఆత్మీయమైన సూచనలు వాళ్ళు చూసేది శారీరకమైన సూచనలు అని ప్రభువు హెచ్చరిస్తాడు అయితే నెమ్కర్ గారు కలత చెందినప్పుడు ముందు వచ్చింది కల్దీలే రాజా చెప్పు నీ కళ ఏందో మేము చెప్తాం దాని భావం ఎందుకంటే మేము ఎక్స్పర్ట్స్ అందులో స్టార్స్ ని చూసి చెప్పేస్తాం మేము కాబట్టి బాధ దేశండి స్టార్స్ మూన్ చీకటికి సంబంధించింది కాబట్టి సర్పంలకు సంబంధించింది కాబట్టి కల్దీలు సర్పంలకు సంబంధించిన వాళ్ళు సర్పములు మీకు దే సర్ప సంతానమా అనే ఎందుకు హెచ్చరించిన దేవుడు వాళ్ళని బాగా అర్థం మూలు స్టార్స్ చీకటికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరు సర్పములు ఊర్రు అంటే అగ్ని అంటే తేళ్లకు సంబంధించింది కాబట్టి కల్దియా దేశంలో ఊరు ఉంది అంటే సర్పములు కల దేశంలో మంట కూడా ఉంది అంటే తేళ్లు సర్పములు తేళ్లు కలిసి ఉంటాయి అన్న విషయాన్ని హెచ్చరిస్తుండ్రు కాబట్టి అక్కడి నుంచి దేవుడు ప్రజలను లేపిండు కాబట్టి వీళ్ళు ఎక్కడ పోయినా కానీ యూదులు వాళ్ళు ఎంట ఉన్నారు వీళ్ళు ఇక్కడ యుగ సమాప్తిలో కూడా సరే ఇది తాడమారైతుంది ఉల్టా అవుతుంది ఏంటది దేవుని బిడ్డలు కల్దీళ్ళగా తయారడము కల్దీలు దేవుని బిడ్డలాగా తేరగడమని చూస్తున్నాం యుగ సమాప్తిలో దేవుని బిడ్డలు అరీతిగా తయారెత్తున్నారు కానీ ఇక్కడ కల్దీలు దేవుని బిడ్డల మీద నేరం మోపుతున్నారు దాని గ్రంథంలో కానీ యుగ సమాప్తిలో ఎవరు మోపిారు దేవుని మీద మన ప్రభు మీద శిష్యుల మీద నేరాలు ఎవరు మోపిరు యూదులే కదా యూదులలో ప్రధానయాచకుడు శాస్త్రులు పరిచయులు సద్దుకాయలు వీళ్ళంతా ధ్యానారు ఖర్చు వాళ్ళంతా యూతులే రివర్స్ దీని ఇంగ్లీష్ లో ఏమంటాం రోల్ రివర్సల్స్ అంటారు ఇంగ్లీష్ లో రోల్ రివర్స్ అయిపోతుంది అంటే రక్షణ పొందిన రివర్స్ అయిపోతాడు రోల్ రివర్స్ అంటే ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ప్రభుని విడిచిపెడతారు అది రోల్ రివర్సల్ అంటారు మాకే దేవుడు మాకే ధర్మశాస్త్రం మా వాళ్ళే ప్రవక్తలు అన్న వాళ్ళు రివర్స్ అయిపోతారు చివరిలో ఈ రోజు అట్టున్నారు వాళ్ళు ఇసల్ఫలు అరీతిగా జీవిస్తారు అంటే చాలా మంది తెలియని విషయం ఇది కానీ క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసా పోవరం మనం అదే చూసినాం భారాన్ని మోస్తున్నారు కదా దేవుని బిడలు ఏందా భారం ఇసల్ఫలని కాపాడే బాధ్యత మనది అని ఒక పాస్తర్ గత ఇరవై సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ప్రపంచమంతటా వాక్యం విస్తరి విదజల్తున్నాడు క్రైస్తవులు అందరూ వాళ్ళ డబ్బులన్నీ తీసుకుపోయి ఆయనకు ఇస్తున్నారు ఏమైనా చెయ్యి ఇసఫల్ని కాపాడు అని అరబ్ దేశంలో ఇసాల్ తల్ల మీద బాంబులు వేయకుండా మీరు కాపాడాలని జాన్ హేగి అనే పేరు జాన్ హేగి అనే ఆయన వాక్యం వింటే ఎటువంటి వాళ్ళు తారుమారైపోతారు అవును మన బాధ్యతని ఇమీడియట్ డబుల్ తీసేసేస్తారడ కాబట్టి ఆయన ఏం చేస్తాడు ఆయన గొప్పతనాన్ని చూపించి ప్రతి ప్ర ప్రెసిడెంట్స్ గవర్నమెంట్ మినిస్టర్స్ అందరినీ ఆయన ఆధీనంలోకి తీసుకుంటున్నాడు నాకు ఇంత సపోర్ట్ చూడు దేశంలో ఫోర్ పాస్టర్స్ నాకు సపోర్ట్ ఉన్నారు అని చూపించుకొని అరబ్ దేశాలు ఎట్టి పరిస్థితుల్లో ఈసాయల్ దేశం మీద బాంబు వేయకుండా కాపాడే బాధ్యత మీది లేకపోతే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు అని ఇటువంటి అబద్దాలు చెప్పి క్రైస్తవులను అందరినీ మభ్యపెడుతున్నాడు ఈ సేవ క్రిస్టియన్స్ యునైటెడ్ ఫర్ ఇజ్రాయెల్ అది వాళ్ళ వాళ్ళ చర్చి పేరు వాళ్ళ మినిస్ట్రీ పేరు క్రిస్టియన్స్ యునైటెడ్ ఫర్ ఇజ్రాయల్ కానీ అసలు యూనైట్ కావాల్సింది ఆత్మీయ ఈశాల్ గురించి కదా నువ్వు యూనైట్ కావాల్సింది దేవుని ఈశాల్ గురించి నువ్వు శారీరకమైన ఇసుల గురించి యునైట్ అయితే వేస్ట్ నువ్వు మోస్తున్న భారము నీ వీపులు విరగొడతా అనేసి గ్రంథంలో మనం చూసినాం కదా చూడండి ఒకసారి చూసిన వాక్యాన్ని ముగించుకుంటాం పన్నెండవ అధ్యయం జకరే గ్రంథము పన్నెండవ అధ్యాయం దేవోక్తి ఇసల గురించి వచ్చిన యహోవ వాక్ ఒకటి ఈసారి జకర్యాకి భారం కలిగింది ఆకాశ మండలమును విశలపరిచి భూమికి పునాది మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించిన యహోవాసల విషయేమనగా నేను ఎరుసలేము చుట్టూనున్న జన్లకందరికి మత్తు పుట్టించే పాత్రగా చేయబోచున్నాను ఎరుసలేమును అట్లా తయారు దేవుడు మత్తు పుట్టించే పాత్ర ప్రతి ఒక్కరికి ఎరుసలేము ఒక మత్తులాగుండి అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది ప్రపంచంలో దాని చుట్టూ ఉన్న దేశాలన్నిటికీ ఆ దినమున సరే శత్రువులు ఎరుసలేమును ముఠడి వేయగా అది యూరా మీదకి వచ్చును అంటే గుంపులు క్రైస్తవ గుంపులు ఎరితిగా శమల పాలుగాబోతున్నాయి హెచ్చరిస్తుంది ఆ దిన ముందు నేను ఎరుసలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును క్రైస్తవులు మోసే భారం ఇక్కడ ఇంకా బాగా రాబడేది ఏంటది సమస్తమైన జనులకు అంటే ప్రపంచంలోనే ప్రతి ఒక్కరికి బరువైన రాయిగా చేతును దానిని ఎత్తి మోయి వారందరు మిక్కిలి గాయపడదురు కాబట్టి క్రైస్తవులు ఎరితిగా శ్రమల కాబోతున్నారు నువ్వు శారీరకమైన ఎరుసలేంకి ప్రాధాన్యత ఇస్తున్నావు ఎరుసలేము సమాధానం కొరకు ప్రార్థన చేయడని వాక్యం ఉంది కదా బ్రదర్ కాబట్టి మనం అందరం ప్రార్థన చేయాలా అని మబ్బు పెడుతున్నారు కానీ అసలు ప్రార్థన చేసింది పరమ ఎరుసలేం గురించి అన్న విషయం ఎవరు హెచ్చరిస్తున్నారు ఎందుకంటే పాతవి సమస్తం కృతమైన పాత నిబంధన కాలపు ఎరుసలేము ఇప్పుడు కృత నిబంధన కాలపు ఏరుశ విధంగా తయారైంది అదే దేవుని బిడ్డల సంఘం అది పరమ ఎరుశలేము పైనుంచి దిగి రావాల్సిందే అంటే దేవుని సన్నిధుల నుంచి రావాల్సిందే ఆ సంఘం గురించి ప్రార్థించమన్నాడు దాని సమాధానం గురించి ప్రార్థించడు క్రైస్తవులు సమాధానం లేకుండా శ్రమల పాల్గొవుతున్నారు ఈ రోజు వాళ్ళ గురించి ప్రార్థించమని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఆ వాక్యం అర్థంగానే స్థితిలో ఉంది క్రైస్తవ సంఘం ఈ రోజు కాబట్టి వాళ్ళు ప్రార్థన చేస్తుంది వాళ్ళ వాళ్ళ ధనాన్ని రూపకంగా కానుక రూపకంగా ఇస్తుంది దేని కొరకు తెలుసా శారీరకమైన ఈ ఇసైల్ దేశం గురించి వారి ప్రపంచం అంతటా దాన్ని వాళ్ళు బరువైన బండలాగా మోస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ దేవుడు దేవుడు హెచ్చరిస్తుంది ఈ వాక్యం కాబట్టి దేవుడు ఎందుకు ఈ రీతిగా హెచ్చరిస్తారు చూడండి ఎరుసలేము అను ఎరుసలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతను దానిని ఎత్తి మోయి మిక్కిలి గాయపడదురు భూజనులందరూ దానికి విరదులైన విరదులై కూడుకొందరు ఇదే యూహో వాకు ఆ దినమున నేను గుర్రములన్నిటినీ అన్నిటికీ బెదరును వాటిని ఎక్కువకి వెలితనము కుట్టించును యూదవారి మీద నా దృష్టి ఉంచి జనుల గుర్రములన్నిటిని అంధత్వము కలగజేతును అప్పుడు ఎరుసలేములోని అధికారులు ఎరుసలేము నివాసులు తమ దేవుడిని యోహోవాను నమ్ముకున్నట్లు మాకు జలము కలుగుచున్నదని తమ హృదయ మందు చెప్పుకొందరు కాబట్టి యుగ సమాప్తిలో జరుగుతున్న విషయం ఇది ఎవరైతే శారీరకమైన ఇస్రాయల్ను వారి భుజముల మీద మోసుకుంటున్నారో అంటే వారికి దానికి ప్రాధాన్యత ఇస్తున్నారో ఉన్నత స్థితికి లేపుతున్నారో ఆ సంఘాన్ని ఆ దేశాన్ని వారందరూ మిగిలి గాయపడతారు ఎందుకంటే మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత శారీరకమైన ఎరుసలేం కాదు ఆత్మీయమైన ఎరుసలేం అన్న విషయాన్ని ప్రభు హెచ్చరిస్తాడు కానీ క్రైస్తలు బల అర్ధంగా ఉన్నారు ఈ రోజు విపరీతమైన డబ్బులు పెట్టి ఇస్రాయల్ దేశానికి పోయి అక్కడ ఆ రకరకాల పరిశుధ స్థలం అది పరిశుధ స్థలం ఎట్లయింది పరిశుధ స్థలం హృదయం అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేసింది అది పరిశుద్ధ దేశం ఇస్రాయల్ దేవుడు ఏర్పరచుకున్న దేశం మనం అక్కడ పోయి చూడాలా దావిదు సమాధి చూడాలా ప్రభువు బయటకు వచ్చిన సమాధిని చూడాలా మనం యోగు సమాధి చూడాలా ఆ సమాధిని చూడాలా సమాధిలోని పోతాడు పోతున్నారు క్రైస్తవులు లక్షల లక్షలు ఖర్చులు పెట్టుకొని అక్కడ పోయి సమధలు చూస్తారు పోయి మన ప్రభు యువత నదిలో బాప్సం పొందింది కాబట్టి నేను తిరిగి బాప్సం పొందుతాను సెకండ్ టైం అని పొందుతున్నారు పొంది అది పరిశుద్ధ నీళ్ళు అనేసి ఆ గ్లాస్లలో బాటిల్స్ అలా నీళ్లు తీసుకొచ్చుకుని హైదరాబాద్ లో అమ్ముకుంటున్నారు యువ సమాప్తిలో ఎంత భయంకరంగా జీవిస్తారన్న విషయాన్ని ప్రభు హెచ్చరిస్తుంది కాబట్టి వీరి వీపులు ఖచ్చితంగా విరిగిపోతాయి అంటే వీళ్ళ స్థిరత్వం ఉండదు వీపు అంటే నీకు నీకు స్ట్రెంగ్త్ ఇచ్చేది నీకు ఐడెంటిటీ ఇచ్చేది నీ వీపు విరిగిపోతుంది నీకు స్థిరత్వం పోతుంది నీ ఆయనలో గుర్తింపు కోరుకుంటారు మీరు అన్న హెచ్చరిక నిబట్టి హబ్బుకు దేనికి సంబంధించింది ఎప్పుడైతే నువ్వు ఆయన వాక్యానికి విరోధంగా జీవిస్తావో ఖచ్చితంగా ఆయన నిన్ను సరిచేయాల ఆయన విధానం ఆయన శిక్షకు నువ్వు మీద చూపించకపోతే నువ్వు దుర్బీజీ అని అన్నాడు హెబ్రిల్ రాష్ట్ర పత్రికలో మనం దుర్బీజులం అన్నాడు ఆయన శిక్ష ఖచ్చితంగా శిక్షిస్తాడు దేవుడు తన బిడ్డ ఎందుకంటే నువ్వు అవిదేతల్లో ఉంటే నిన్ను శిక్షిస్తాడు తప్పక ఆయన ఎట్లా శిక్షిస్తాడు ఆయన ఆత్మా దేవుడు ఎట్లా కనిపిస్తాడు ఆయన డైరెక్ట్గా వచ్చి నిన్ను శిక్షించాడు కాబట్టి వాడు వాడిని ఏర్పరచుకున్నాడు శిక్షకుడు ఖచ్చితంగా వాడిని ఏర్పరచుకున్న శిక్షకు సైతాను కూడా దేవుని హస్తలలో ఒక ఘనహీనమైన పాత్రలాగా వాడబడుతుందనే విషయాన్ని నేను ఎన్నిసార్ మీకు చూపించిన వాక్యంలో యుగ సమాప్తిలో వాడు ఆ ఘనహీనమైన ఘటనలను ఆయన చేతిలో వాడుకుంటాడు ఆయన ప్రణాళికకు తన బిడలకి బుద్ధి చెప్పాలంటే ఆయన ఖచ్చితంగా శత్రువుని వాడుకుంటాడు ఆ హాబుని ఎవరు మోసగిస్తారు అంటే దూతలు అన్నారా ప్రవ్వా చేస్తాం అట్ల చేస్తాం అంటే దేవుడు దూతల మాట విన్లే ఎక్కడి నుంచో సైతాన్ వచ్చి నిలబడి నన్ను పంపు ప్రవ్వా నేను మోసగిస్తావాణ్ణి అంటే ప్రభు అన్నాడు సతాన ఎట్లా మోసగిస్తావు నువ్వు ఆ అంటే ఏమన్నాడు ఆ సైతాన్ ఆహాబు యుద్ధానికి పోయి మరణించిలాగిన ఎవడు వాడిని ప్రేరేపిస్తాడు అంటే సైతానటుండు నన్ను వంపు నేను ప్రేరేపిస్తాను నేను వాడు యుద్ధం చేస్తానంటే ఎట్లా చేస్తావు సైతాన అంటే సైతాన ఐడియా ఇచ్చిండు ప్రభుకి ఏం తెలుసా నాకు అధికారమి నువ్వు ఆగేయిస్తే నేను పోగలను నువ్వు ఆగేయకుడు నేను కూడా పోలేదు నువ్వు ఆగేయిస్తే యోగు కుటుంబాన్ని ముడతా నువ్వు ఆగేయిస్తేనే యోగు శరీరాన్ని ముడతా నువ్వు ఆగేయిస్తేనే యోగు పిల్లల్ని ముడతా నువ్వు ఆగేయిస్తేనే యోగు స్నేహితులను ముడతా నువ్వు ఆగేయిస్తేనే యోబు భార్యని ముడతా నువ్వు ఆగేస్తే యోబు యోబు గురాలను యోబు దగ్గర ఉన్న గాడలను తీసుకోపోయినా ఎవరు కల్దీలే మనకి ఎంత ఆడతోంటే ఇవన్నీ విషయాలు కల్దీలే తీసుకొని పోతారు ఏ వినగానే నీ ఆసనాన్ని అన్నింటినీ కల్దీలు తీసుకోపోతారు యుగ సమాప్తిలో అందుకే నువ్వు ఆయనకి విధేత చూపించి సత్యానికి గ్రహించాలా లేకపోతే నువ్వు బలహీనత ఇవి నీకు ఎక్కడ కనిపించని వాక్యాలు ఎందుకంటే ఇది మెయిన్ స్ట్రీం బోధ కానే కాదు బైబిల్స్ కాలేజీలో చెప్పే బోధ కానే కాదు అది నీకు చూపించాలా ప్రభు నువ్వు ఆసక్తితో వాటిని చూస్తేనే వాటిని అర్థం చేసుకోగల దేవుడు అప్పుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు కాబట్టి యుగ సమాప్తిలో ఆయన ఆజ్ఞ ఇవ్వకపోతే సైతాన్ని కూడా పనిచేయడు ఎందుకంటే ఆయన సైతాని అట్లా తయారు చేసుకున్నాడు ఆయన ప్రణాళికలో ఘనహీనమైన ఘటంలాగా వాడుకున్నాడు ఒకప్పుడు మంచి దూత కదా లూసిఫర్ మంచి దూతనా కదా తేజ నక్షత్రమా మేకువ చుక్క మంచి మంచి పేర్లు బహు సుందరమైన కేరుగు అని అంత మంచి కెరుగు అంత మంచి దూత ఎందుకంత చెత్తగా తయారై మొదటి వారు కడపటి వారు అగుతరు కడపటి వారు మొదటి వారు అవుతారు ఆయన విధానం అది మొదట అంత భక్తిపరమైన సౌలు రాజు ఎందుకట్లా చెత్తగా తయారై సూసైడ్ చేసి చచ్చిపోయాడు యుగ సమాప్తిలో కూడా అదే రీతి ఉంటుందన్న ప్రభు మనకి ఇందాక హెచ్చరించింది పదవ అధ్యాయంలో తొలి రాష్ట్ర మొదటి పత్రికలో కాబట్టి సైతాన్ మాట్లాడుతుండ ప్రభుత్వానికి ప్రభు పంపించు నేను మోసగిస్తావాడు ఎట్లా మోసగిస్తావు సైతాన్ ఐడియా ఇస్తుండే నువ్వు ఆజ్ఞాపిస్తే ఆహాబు దగ్గర ఉన్న ఎంతమంది నాలుగు వందల మంది యాకని కలవడానికి ఏ షాగు చాలా సమస్యల తర్వాత పోయిండు యాకోబు వస్తుండడు తన ఇద్దరు బాలని పిల్లలని గోరాలని అంత ఆసనం పట్టుకొని వస్తున్నాడు ఏ కలవని పోతుండే ఇప్పుడు నా తమ్ముడు ఎంతో కలవన్ తర్వాత వస్తున్నాడు ఎంతో ప్రేమతో పోతున్నాడు ఏ షాగు పోతపుడు ఏ షాగు ఎంతమంది ఎంత ఎంతమంది పోస ఈ నంబర్స్ ఎప్పుడు మనం మర్చిపోలేదు నా మ్యాథమెటిక్స్లో చాలా పువర్ గాని బైబుల్ మేథమెటిక్స్ లో నేను పువర్ గానే కానీ నేను నేర్చుకుంటున్నా చాలా ఏషావు ఎంట నాలుగు వందల మంది పోయారు ఏషావు తన తమ్ముని కలవడానికి పోయినప్పుడు ఎంట నాలుగు మంది పోయారు ఆహాబ్ దగ్గర నాలుగు వందల మంది ప్రవక్తలున్నారు నువ్వు నాకు ఆజ్ఞాయి ప్రవ్వ నువ్వు నాకు ఆమోదిస్తే నేను పోయి వాడి ప్రవక్తల నోట్లో అబద్ధము ప్రవచించే ప్రభా ఆత్మలాగా ఉండి నేను ప్రవచిస్తా వాడు ఆ ప్రవచనం విని యుద్ధానికి పోయి సస్పోజ్ చచ్చిపోతాడు అనడా లేదా సైతం కూఫీ జాన్ హేగి దగ్గర కూడా నాలుగు వందల మంది పాస్టర్స్ సపోర్టింగ్ ఇవన్నీ ఎంటాడుతానే నువ్వు ఎన్ని సంవత్సరాలు పోంటాడుతా ఉంటాయి ఇందులో నువ్వు మన ప్రభు మనకు చూపిస్తున్నాడు అంతే ఇవి వెంటాడుతానే ఉంటాయి ఏ రీతిగా కల్దీలకు సాదృశ్యం జాన్ హేగి తన అంటే ప్రపంచంలో ఉండే ఈవెంజలి క్రైస్తవలకు సాదృశ్యం కూడా అంటే ప్రపంచంలో ఉండే సువార్థిక సేవ వీళ్ళందరూ ఆ పాస్టర్ కి సపోర్ట్ చేస్తారు మన దేశంలో కూడా చాలా మంది పాస్టర్ సపోర్ట్ చేస్తారు అని నాకు తెలుసు సరే మీకు తెలియని తెలుగపోవచ్చు కానీ నేను జాగ్రత్తగా ఈ ప్రపంచంలో ఈ ప్రవర్షణలు ఏ రీతిగా నెరవేర్తాయి అనేది నేను అర్థం చేసుకునే ప్రయత్నం పడుతున్నా లేకపోతే నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు యుగ సమాప్తిలో ఇవన్నీ ఉంటాయి మనం ఆ కాలంలో ఉన్నాం ఇందాక బ్రవర్ ఖచ్చితంగా ఇవి చెడ్డదినం ఇవి ఇవి ఇవి కాలం ముగించే సమయం ఇవన్నీ నీకు చెప్పించకపోతే ప్రభు ఎవరు చూపిస్తారు ఎవరికి ఆసక్తి లేదు వీటిని అర్థం చేసుకోవడానికి ఐశ్వర్యం కావాలా ధనము కావాలా అది కావాలా ఇది కావాలా ఇండ్లు కావాలా ఆస్తి అంతస్తులు కావాలా ఇవే ప్రార్థనలు నా రోగాల నుంచి నాకు స్వస్థత నా పిల్లలకు చదువు నా భవిష్యత్తు నా కుటుంబము నా ఇల్లు ఇవే ప్రార్థనలు కాని ఎవడికి ప్రభువా నేను ఈ వాక్యాన్ని నేర్చుకోలే ప్రభు నాకు ఆసక్తి ఉంది ప్రభువా నాకు ఇవి అర్థం కావట్లేవు ప్రభ్వా అని నపుంసప్పుడు అడిగిందనేది ఆ అప్పుడు చెప్తే కదా నాకు ఇవి అర్థమయ్యేది నేను చదువుతున్న రద్ద మీద కూర్చొని నాకు ఒప్పుడు చెప్తలేదు నాకు ఇవేమీ అర్థం కావట్లేవు నాకు కన్ఫ్యూషన్ ఉంది తలకాయలో నేను చెప్తా అని అన్నాడు ఫిలిప్ కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఇవన్నీ బయలుపరచాల్సిందే తన బిడలు తప్పకుండా బయలుపర్చిన రామోస గ్రంథంలో ప్రభుత్ తను సంకల్పించిన వాటిని తన దాసుల ప్రవర్తనకు బయలుపరచకుండా ఏదియూ చెయ్యడు ఆయన విధానం కాబట్టి ఆయన ఖచ్చితంగా మనకి ఇవి చూపించాల్సిందే మనకంటే నాకనే కాదు మీకనే కాదు తన బిడ్డలకి ఎవడైతే అతని ఆసక్తితో ప్రేమించి వీటిని అన్నిటినీ వెతుకుతారో వాళ్ళకి చూపిస్తాడు ఇవి నువ్వు పోయి చెప్పాలి అనేకలకి అందరికీ హెచ్చరించాలా మనది హెచ్చరించే సేవ విధానం కదా కాబట్టి వీటన్నిటినీ గ్రహించాలి కాబట్టి ప్రభు హబకు గ్రంథం ద్వారా మనకు చూపిస్తుంది ఈరోజు ఇస్రాయల్ ప్రజల్లో బలాత్కారం ఉంది ఇంకా అవన్నీ నేను మీకు ఇందాక కదా నాశనం ఉంది జగడములు కలహములు ధర్మశాస్త్రం నిరతకం అయిపోయింది న్యాయం చెడిపోయినది కాబట్టి నేను ఒక కార్యం చేస్తున్నా ఏంద కార్యము కల్దీలను మీకు వ్యతిరేకంగా లేపబోతున్నా కాబట్టి యుగ సమాప్తిలో ఇది నెరవేరబోతుంది సరే ఇవన్నీ ఎప్పుడు నెరవేరినాయి చెప్పండి కల్దీలు వచ్చి వాళ్ళందరినీ తీసుకుని పోయారు ఇసల్ఫలందరినీ బానిసలాగా తీసుకెళ్ళిపోయారు అందరు ధాన్యాలు శద్ర మెషక్ అభెజ్ఞో ఇలాంటి వాళ్ళందరూ అవన్నీ జరిగిపోయినాయి కాలం కానీ ఇవన్నీ యుగ సమాప్తిలో జరగబోతున్నాయి అని ఎందుకు హెచ్చరిస్తున్నారు దేవుడు కాబట్టి కల్దీవులు ఆత్మీయంగా కాబోతున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటారు యుగ సమాప్తిలో కల్దీలు ఉంటారు యుగ సమాప్తిలో ఏషావులు ఉంటారు భ్రష్టత్వంలో పడిపోతారు యుగ సమాప్తిలో ఇందాక తీసిన విధానంగా వాక్యం ప్రకారంగా భ్రష్టత్వం అంటే భక్తి ఇళ్ళ నుంచి దిగిజారిపోవడం కాబట్టి యుగ సమాప్తిలో ఇవన్నీ నెరవేరబోతున్నాయి కాబట్టి దేవుడు మనకు చూపిస్తున్నాడు వీటిని మనం గ్రహించి కల్దీలు ఎట్లా ఉంటారు అన్న విషయం మనం అర్థం చేసుకున్నాం వాళ్ళు కుర్రంలో వలె వడిగా బరిగెత్తుతారు చిరుతకుల వలె రక్కేసే వాళ్ళలాగా ఉన్నారు దాని తర్వాత తోడెళ్ళ వాళ్ళే రక్కేసేలాగున్నారు అంటే గుర్రము తొక్కుకుంటా పోతుంది తొక్కిసలాట తొక్కుకుంటా పోతుంది దాని తర్వాత రక్కేసి మిగిలిన దానిని తోడెలు తినేస్తుంది మీకు తెలుసా ఈ విషయం ఎప్పుడన్నా చిరుతపుల్లి విడిచిపెట్టేసినాక తోడెళ్ళు పోయి తినేస్తే వాటిది అందుకే మనము కొన్ని కనీసం ఒక రెండు సంవత్సరాల క్రితం చూసినాము రకరకాల పురుగుల గురించి ఫలాని పురుగు తినేసి విడిచిపెట్టేదాన్ని ఇంకొక పురుగు తింటది విన్నామ్మా యువల గ్రంథంలో చూసినామా తర్వాత పచ్చ పచ్చ పచ్చ పురుగులు రకరకాల నాలుగు రకాల పురుగులు చూసినామా మారచ్చు యువల గ్రంథమే కదా ఒకటి దీని విడిచిపెట్టిన దాన్ని ఇంకోటి తింటదంట అట్లా మొత్తం క్లీన్ చేసేస్తాయి అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఈ వాక్యం కూడా అదే ఖల్దీలు వచ్చి మొత్తం క్లీన్ చేసిపోతే రిసల్ట్ అదని అని చెప్తున్నాడు హెచ్చరించు యుగ సమాప్తిలో కూడా అంతే ఇది ఎప్పుడు నెరవేరుతుందంటే బలిపీటపు క్రింద ఆత్మలు అన్న ప్రవచన వాక్యాన్ని మీరు ధ్యానించినప్పుడు ప్రకటన గ్రంథంలో నాదా సత్యస్వరూపి ఎందాక ఈ భూమివాసులకు తీర్పు తీర్చక ఉందవు అని దేవుడి బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు చదిపారు చనిపోయిన వాళ్ళంత హతసాక్ష్యం అప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఆగు సుమి మీ సహోదరుల సంఖ్య సంపూర్తి ఆగు వరకు కొంతకాలం ఆగండి అంటాడు కాబట్టి మనం బాగా చేసుకోవాలా కల్దీలు వచ్చి మొత్తం క్లీన్ చేస్తారు అంటే సర్పములు ఊర్ అంటే తేళ్లు కల్దీలు అంటే సర్పములు ఊర్ అంటే తేళ్లు సర్పములు తేళ్లు వచ్చి మొత్తం క్లీన్ చేసేస్తాయి అంటే మీ సహోదరుల సంఖ్య సంపూర్తి కావాలా అని బలిపీఠపు కింద ఉన్న ఆత్మలతో ప్రభు మాట్లాడుతున్నాడు ప్రాణబంధంలో అంటే యుగ సమాప్తిలో మత క్రైస్తవులు అందరూ హతసాక్షులు కాబోతున్నారు అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు ఇది వినడానికి చాలా కష్టం ఉంటుంది ఎందుకంటే ఈశ్వన్ ఆ రీతిగా నశించుకునేవాళ్ళు విలాపవాక్యములు ధ్యాని సాధ్యమవుతుంది ఈ సరిపాలు ఎంత మంది చనిపడారు వచ్చి భయంకరంగా దేశమంతా రక్తంతో ప్రవహించింది అని విలాపవాక్యాలలో అతను వేడుస్తూ ప్రార్థన చేస్తాడు విర్మియా హోడా ప్రార్థన అదే రీతికి ఉంది ఎందుకు ప్రవ్వా నన్ను ఇవన్నీ చూడనిస్తున్నావు ప్రవ్వా ఎవడొకరు చూడక తప్పదు హబకు చూడకపోతే ఇంకొకటి చూస్తాడు నువ్వు చూడకపోతే ఇంకొకటి చూపిస్తాడు దేవుడు అది విధానం కాబట్టి నువ్వు దేవుని సేవకును అయితే ఎందుకు వీటిని నువ్వు చూడలేవు నువ్వు చూడాల వీటిని చూసి అనేకలకు ప్రకటించాలా నీ జీవితాన్ని నీ ఆత్మీయ జీవితాన్ని నీ యొక్క బోధా విధానాన్ని నీ యొక్క దైవికమైన జీవిత విధానాన్ని నువ్వు ఆయనకి సంపూర్తి చేసుకోవాలా ఆయనకి ట్యూనింగ్ చేసుకోవాలా ఈ వాక్యాలు అప్పుడు నీకు అర్థమైతే దాని ప్రకారం నువ్వు జీవిస్తావు అనేకలకు వాటిని ప్రకటిస్తావు అటువంటి ప్రకటించే సేవకుడుగా దేవుడు మిమ్మల్ని తయారయాలని మనం ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు దేవ ఏసాయ్ నీకు వందాలి ప్రవ్వా హబు గ్రంథంలోని కొన్ని వాక్యాలు మీరు మా తాన్ని మాట్లాడారు ఈరోజు ప్రవ్వా ఏసాయ ఇసల్ పరలో బలా ఉందని తండ్రి వారిలో ప్రవ్వ మోసం ఉందని చూపిస్తున్నారు వారిలో ప్రవ్వ స్వార్థముందని మీరు చూపిస్తున్నారు ప్రవ్వ వారు న్యాయాన్ని చెడ అని మీరు చూపిస్తున్నారు ప్రవ్వా వారు దేవుని ఆక్యని ఉల్లంఘించినని మీరు చూపిస్తున్నారు ప్రభా ధర్మశాస్త్రం నిరర్ధకమైపోయింది అని బాధపడుతుండే ప్రభా ప్రవక్త ఎక్కడ చూసిన బలత్కరంతో నిండి ఉంది ప్రభా అవి ఈరోజు మా మధ్యలో జరుగుతున్నాయి ప్రభా బలత్కరం ఎక్కడ లేదు ప్రభావ లోపల ఉందని మీరు మాకు చూపిస్తున్నారు ప్రభావ ఎన్నిసార్లు క్రైస్తవ జీవితము బలత్కరంతో నిండి ఉంది ఈ రోజు ప్రపంచం అంతటా అది మీరు మాకు చూపిస్తున్నారు నాయన మోసంతో నిండి ఉంది మనుషుల మీద వాళ్ళు పెద్ద పెద్ద రాళ్లు మోస్తున్నారు ప్రభా మనుషుల వీపులు వంగిపోతున్నాయి ప్రభా వాళ్ళ వీపులు విరిగిపోతున్నాయి అయినా అవి మీరు మాకు చూపిస్తున్నారు ఈరోజు కాబట్టి మేము మా నోరు మూసుకొని ఊరక ఉండం ప్రవ్వా కీర్తన గ్రంథం నలభై ఉద్యోగంలో దావి ద్రాజ్ అన్నట్టు ప్రవ్వా మీ సమాజంలో మీ నీతి సత్యని ప్రకటించక మేము మా నోరు నా నోరు నేను మూసుకొని మౌనంగా ఉండలేదు అన్నాడు ప్రవ్వా కాబట్టి నేను కూడా మేము కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం ప్రవ్వ ఎట్టి నోరు మూసుకొని మౌనంగా ఉండడానికి వెళ్లేదు ఇవన్నింటినీ మేము ప్రకటించాలి అనేకలకు కొంత కష్టమే కానీ ప్రభా మీ భారము తేలికైంది ప్రభా మీ కాడి చాలా చులువైంది ప్రభా వాళ్ళు మోసే కాడి పెద్ద బరువులునైనా ప్రయాసంతో మోస్తున్నారు ప్రభా గొప్ప జనం వాళ్ళు విడుస్తూ దుఃఖంలో వారి ఆహారం పొందుకుంటున్నారు ప్రభా కానీ మీ పిల్లలకి మీరు సునీయాసంగా వాటిని అనుగ్రహిస్తున్నారు ప్రభావ సంతోషంగా వాళ్ళు తింటున్నారు అయినా గొప్ప జనం వీటిని మీ సేవలు మమ్మల్ని అనిపించి మీరు రాఖరవారు సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిషద్ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె